పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం అఖండమైనటువంటి జ్ఞానమును ప్రతిపాది చేస్తున్నారు కృష్ణ పరమాత్మ జ్ఞానము చేత మోక్షం కలుగుతుందనే శాస్త్రములన్నీ కూడా ఉద్ఘోషిస్తున్నాయి జ్ఞానోదేవత కైవల్యం కైవల్యం అంటే లిబరేషన్ పర్ఫెక్షన్ శాల్వేషన్ అది ఎప్పుడు లభిస్తుంది జ్ఞానం చేత లభిస్తుంది పెద్దలు చెప్తున్నారు శాస్త్రంలో ఆ జ్ఞానము అందరికీ వెంటనే లభిస్తుందా చెప్పండిది దానికి ఎంతో ప్రిపరేషన్ ఉందండి ఏమిటా ప్రిపరేషన్ చిత్తశుద్ధి చిత్తశుద్ధి కలిగితే జ్ఞాన బీజాన్ని భగవంతుడే మన హృదయాల్లో నాటుతానని గీతలో చెప్పలేదండి తేషాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏ నమాపయాితే అర్జున ఎవరు ప్రీతిపూర్వకంగా నన్ను కూర్చి చింతన చేస్తున్నారు హృదయపూర్వకంగా వారి యొక్క చిత్తశుద్ధిని చూచి వారి హృదయంలో జ్ఞాన దీపం వెలిగిస్తాను దాని ద్వారా అజ్ఞానం అనేటువంటి అంధకారం పటాపంచలైపోతుందని గీతలో చెప్పినారు అదేనండి మోక్షం ఇది కాబట్టి జ్ఞానం చేత మోక్షం అని చెప్పి సిద్ధాంతం అయినప్పటికీ ఆ జ్ఞానం ఏ విధంగా లభిస్తుందో కొంచెం బాగా ఆలోచించుకోండి భక్తి కనుకనే ప్రతిరోజు కూడా రెండు నిమిషములు నామస్మరణ చేయడానికి ఇక్కడ మనం కోలుకుంటున్నామండి ప్రాపంచికమైనటువంటి అనేక విషయములో నుంచి ఇక్కడ వచ్చి కూర్చుని అకస్మాత్తుగా మనం భగవంతుని మీద లగ్నం చేయాలంటే ఆ జ్ఞాన విచారంలో మనస్సు లగ్నం చేయాలంటే కొంచెం కష్టం ఎందుకంటే మనస్సు పరిపరిమితముల ప్రపంచం అంతా తిరుగాడుతూ కాబట్టి ఒక నామం ఏదైనా ఒక భగవన్ నామం కనుక చక్కగా జపం చేస్తే స్మరణ చేస్తే మనస్సు అండి ఏకాగ్రపడుతుందని ప్రపంచాన్ని మర్చిపోతుంది సరే ఇది చాలా ముఖ్యమంది రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ గొప్పదైనా పరగెట్ఫుల్స్ అది వరల్ ఇంకా గొప్పదండి ప్రపంచాన్ని మర్చిపోతే ఇంకా మిగిలేది దేవుడే కదండి కాబట్టి దేవుణ్ణి చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలంటే వీ హ్యావ్ టు రిమూవ్ ది నెగటివ్ టు అసెప్ట్ ది పాజిటివ్ వీ హ్ టు రిమూవ్ ది నెగటివ్ నెగటివ్ అంటే ఏమిటి దృశ్య సంబంధమైనటువంటి ఈ నామరూపాత్మకమైనటువంటి గొడవలు ఏ వృత్తులు సంస్కారములు ఇవన్నీ కూడా అండి బంధం ఇవన్నీ బరువు అది ఈ బరువును తొలగిస్తే తప్ప ఈ మనస్సు సంతర్ముఖం కాదండి ఎప్పుడు అంతర్ముఖం అయిపోయిందో ఇదంతా దీని పేరే వైరాగ్యం అంటారు పెద్దలు వైరాగ్యం అనే పదం దానికి ప్రయోగిస్తున్నారు అంటే టు ఫర్ గెట్ ది వరల్డ్ ప్రపంచాన్ని కనుక మనం మర్చిపోతే ఇంకా మనస్సు ఎక్కడైపోతుంది చెప్పండి దెర్ ఆర్ ఓన్లీ టూ వేస్ అది టూ డైరెక్షన్స్ అవుట్ వర్డ్ ఇన్ రెండేనండి ఎప్పుడు అవుట్ వర్డ్ని మనం క్లోజ్ చేసినామో బంద్ చేసినామో ఇక మనస్సు ఎక్కడైపోతుంది అంతర్ముఖంగా పోతుంది కనుకనే వైరాగ్యం అనేది ప్రబలమైనటువంటి కారణం మనోనిగ్రహానికి ఈ ప్రకారంగా బయట వృత్తులు ఇవన్నీ కనుక మర్చిపోతే మనస్సు ఏకాగ్రంగా భగవంతుని ఎందుకు లగ్నం అవుతుంది కానీ నామస్మరణ అత్యవసరం అని చెప్పి నేను పదే పదే చెప్తున్నాను మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినప్పటికీ కూడా ఒక్కసారి ఆ సర్వేశ్వరుని యొక్క పాదపద్మములను స్మరణ చేయటం ఒక ఒక పద్ధతిగా పెట్టుకోవడం చాలా మంచిదండి ఎందుకు అని అడగచ్చు వితౌట్ ఈస్ గ్రేస్ వితౌట్ ఈస్ బ్లెస్సింగ్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు రియలైజ్ మన హృదయంలో ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే వారి యొక్క అనుగ్రహం చేత మనం ఎంతైనా ప్రయత్నం చేయండి ది బ్లెసింగ్ ఆఫ్ గాడ్ ది బ్లెసింగ్ ఆఫ్ ది మాస్టర్ ఈజ్ వెరీ సంశయ ఇది ఎంతైనా ప్రయత్నం చేయండి గురువు అనుగ్రహం దేవుని అనుగ్రహం పెద్దల యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా తప్పకుండా ఉండాలండి అవి చాలా సహాయపడతాయి మనం నడుస్తున్నాం అనుకోండి దేవుల్ గీష్ గీవు ఏ పుష్ వెనక్కి నుంచి ఒక పుష్ ఇస్తే ఇంకా త్వరగా నడుస్తాడు వాడు అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక పథంలో మనం పోతున్నప్పటికీ భగవాను యొక్క కృపాకటాక్షం అనుగ్రహం చాలా అవసరం గీతలో అక్కడక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పినారు చూడండి దైవీ శేష గుణమయ్యి మమ మాయా దురత్యయ అర్జున నా మాయ దాటం మహా కష్టం అర్జును దుస్సాధ్యం అని చెప్పలేదు అసాధ్యం అని చెప్పలేదు దుస్సాధ్యం అని చెప్పినాడు ఇట్స్ డిఫికల్ట్టు క్రాస్ కానీ ఏ విధంగా మనం దాటగలం చెప్పండి మా మామేవే ప్రపద్యంతే మాయా నన్ను ఆశ్రయిస్తే మాయను దాటినటువంటి వారి పాదాలు పట్టుకోవాలండి సరే ఇప్పుడు చేపలవాడు వల వల వేశాడు అండి నీళ్ళలో వల వేస్తే దూరంగా ఉన్న చేపలన్నీ వల్ల పడతాయండి దూరంగా ఉన్న చేపలన్నీ వల్ల పడతాయి చేపల పట్టే కాళ్ళ దగ్గర ఉన్న చేపలు పడవండి వాడి పాదముల దగ్గర ఉన్న చేపలు సేఫ్ ఎందుకంటే వల బయట ఉండదు కానీ వాడి కాళ్ళ దగ్గర ఉండదండి వల కనుక దూరంగా ఉన్న చేపలు పడిపోయి నాశనం వాడి పాదముల దగ్గర ఉన్న చేపలు మాత్రం కాపాడబడతాయి సరే అదేవిధంగా నిన్న తిరుగలి ఇసుర్రాయిని గుర్చి కూడా చెప్పినాను పిడికి దగ్గరగా ఉన్నటువంటి నలగవండి భవదు ఘరట్టేనా పిష్యంతే సర్వమానవ ఘరట్ట అంటే తిరుగలి లేక ఇసుర్రాయ్ అది భవ సంసార దుఃఖం తిరుగలి నలిగిపోతున్నారు జన్లు గింజలు గింజలు ఏమిటి జీవులు జీవులు పిండి అయిపోతున్నారు ఎవరు అందరూ కానీ కొందరు మాత్రం కాపాడబడుతున్నారు ఎవరు భవ దుఃఖ ఘరట్టేనా పిష్యంతే సర్వమానవా దుఃఖముక్త సదానంద కృష్ణ భక్త హి కేవల కృష్ణ భక్తుడు అంటే దైవ భక్తుడు వాడు మాత్రం కాపాడుపడుతున్నాడు పిడి పిడి అంటే ఏంటి ఆ దైవం నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి పరమాత్మ ఆ పరమాత్మకి దగ్గరకు వెళ్ళిన వాడు నలగరండి ఈ సంసార దుఃఖం వారికి కలగదు వారు తరించిపోతారు కనుక ఈ భక్తి చాలా ప్రధానమైన ఈ భక్తి నిష్కామకర్మ ఇవన్నీ ప్రిపరేషన్స్ ఈ ప్రిపరేషన్స్ చేయకుండా హృదయ శుద్ధి లేకుండా ఏమండి జ్ఞానం అనేటువంటి విత్తనం పెట్టినా కూడా నిరుపయోగం అనేక దృష్టాంతములు మీకు చెప్పినాను క్షేత్రం పొలం పొలాన్ని దున్నకుండా కనుక విత్తనం వేస్తే వృధా అయిపోతుందండి కనుక ఇప్పుడు మనం విచారణ చేసేది జ్ఞాన షట్కం అయినప్పటికీ కూడా దీనికి ప్రిపరేషన్ పునాది జాగ్రత్తగా చూడాలండి భక్తి అది నిష్కామకర్మ పరోపకారం ఇటువంటిదంతా దీనికి పునాది చిత్తశుద్ధి లేకుండా ఎవరు మోక్షాన్ని పొందలేరండి నావిరతో ఉపనిషత్తు నావిరతో దుశ్చరితాన్ నాశాంతో నా సమాహిత నాశాంత మానసోపి ప్రజ్ఞానైనా కేవలం ప్రజ్ఞ కేవలం ఎవరో మోక్షం పొందలేరని ఘంటాబద్ధంగా చెప్తున్నారు చూ ఇప్పుడు నా అవిరతో దుశ్చరితాన్ చెడ్డ క్యారెక్టర్ చెడ్డ ప్రవృత్తి కనుకుంటే వాడు మోక్షం పొందలేడు ఇప్పుడు చూడండి మీరు బిఏ పేస్కోవాలనుకోండి బిఏ పేసుకోవాలంటే క్యారెక్టర్కి ిఏకి సంబంధం లేదండి పుస్తకాలు చదివితే చాలు డిగ్రీ వచ్చేస్తున్నాండి వారికి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అట్లా కాదు డిగ్రీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ప్యూరిఫై యువర్ క్యారెక్టర్ అది మన చరిత్ర శుద్ధం లేకపోతే ఇక్కడ ఒక అంగుళం కూడా ముందుకు పోలేడండి అక్కడ అట్లా కాదు ప్రాపంచికమైన విద్యలు నేర్చుకునేటప్పుడు మీ క్యారెక్టరు మీ మొరాలిటీ ఎట్లా ఉన్నప్పటికీ దానికే సంబంధం లేదు ఫస్ట్ మార్క్ బిఏలో కొట్టాడంటే వాడు పరిశుద్ధుడుగా ఉండాలి చిత్త నిర్మలంగా ఉండాలనేటువంటి కండిషన్ లేదండి వాడు ఎట్లా ఉన్నా కూడా పుస్తకాలు చదివితే చాలు క్యాస్ అవుతాడు వాడు ఇక్కడ అట్లా హృదయ శుద్ధి భగవంతునికి ప్రీతి ఎవడంటే పండితులు కాదు విద్య ధనవంతులు కాదు రాజులు కాదు సౌందర్యవంతులు కాదు బలవంతులు కాదు ఎవరు తెలిసినా వారు చెప్పినటువంటి సుగుణములను ఆచరించిన వారు భక్తి మాన్యమే యో మద్భక్త సమే ప్రియ ఒక చోట రైల్వే స్టేషన్ ఉందండి ఆ రైల్వే స్టేషన్లో టికెట్ చెక్కింగ్ చేసి ఆయన అక్కడ ఉన్నాడండి వచ్చేవాళ్ళందరికీ టికెట్ చెక్ చేస్తున్నాడు ఆయన ఊళ్ళో నుంచి చాలామంది రైల్వే స్టేషన్కి వస్తున్నారండి ప్లాట్ఫార్మ్లో ట్రైన్ ఎక్కడానికి ఒక ఆయన అండి ఫైల్మాన్ ఊళ్ళో కుస్తీలు అందరినీ పడగొట్టాడండి ఒక ఆయన లావాటాయన నాజానుబాహుడిగా ఉన్నాడు ఆయన వస్తున్నాడు టికెట్ కొనలేదండి వస్తుంటే టికెట్ చెక్కింగ్ అయినా ఏమంటే టికెట్ ఉన్నదా అన్నాడు లేదు అన్నాడు ఏమేందుకు కొనలేదన్నారు నేను ఊళ్ళో అందరు అందరిని కుస్తీలో ఓడించాను అన్నాడు అయ్యా ఊళ్ళో ఓడిస్తే ఇక్కడ టికెట్ కొనాల్సిందేనన్నాడు చూసారు ఊళ్ళో ఎంత గొప్పవాడు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు హిమస్ట్ పర్చేసే టికెట్ సరే వాడు వెళ్ళిపోయినాడు ఇంకొక ఆయన వచ్చాడు మహాపండితుడండి టికెట్ కొనకుండా వచ్చాడు ఎలా చేస్తారా చెప్పండి మీ పాండిత్యం దానికి సంబంధం ఏంటండి యు మస్ట్ పర్చేజ్ టికెట్ ఎవరైనప్పటికీ టికెట్ కొనాల్సిందే ఒక పండితుని కాదు పాండిత్యం లేనివాడు బీదవాడు సామాన్యుడు ఒకడు టికెట్ కొనుక్కొని వస్తున్నాడండి వస్తుండే ఈ టికెట్ టీసీ అన్నాడు చూడండి అక్కడ గేటు దగ్గర వెల్కమ్ వెల్కమ్ అన్నాడు చూడండి దయచేయండి దయచేయండి అని చెప్పి ఎంత గౌరవించాడు చూడండి మొదటి వాళ్ళు పెద్ద ఫైల్ మాల్ అయినా పండితులైనా కూడా అయ్యా మీరు వెనక్కిపోండి ప్లీజ్ గో బ్యాక్ అన్నారు వీరిని గౌరవించినాడు ఎందుకు పర్చేస్ టికెట్ అది పర్చేస్ టికెట్ అదే విధంగా మోక్షానికి మనం ప్రయాణం అయిపోతుంటే మనకి ప్రాపంచికమైనటువంటి ఇవన్నీ చూడండి విద్యలు గాని ధనము గాని కీర్తి కానీ సౌందర్యం గానీ మనకి అవసరం లేదండి మనకు కావాల్సింది ఏంటంటే భగవంతుని పాదబద్భమ్మల మీద భక్తి ఆ భక్తి అనుకుంటే తక్కిన ఇవన్నీ వచ్చేస్తాయండి ఇది కాళహస్తి పట్టణంలోనండి ఒక దేవాలయం ఉంది మీకు తెలుసు కదా అటువంటి దక్షిణ కాశ్యని పేరండి కాళహస్తి బ్రహ్మాండమైనటువంటి శివాలయం ఉందండి అక్కడ ఆ లింగం ఉన్న చూడండి ఒక విచిత్రమైన విలక్షణమైన లింగం అన్నది చాలా పొడుగ్గా ఉంటుంది దానిలో మూడు చిహ్నాలు ఉంటాయండి పైన పాము పడగా మధ్యలో ఏనుగు తొండాలు అడుగున సాలి ఉంటుందండి శాలి కింద ఉంటుంది ఏనుగు తొండాలు మధ్యలో ఉంటాయి పైన పాము పడగా ఉంటుందండి ఎందుకంటే పూర్వం ఈ మూడు జంతువులు అక్కడ సద్గతిని పొందినయి భగవంతుని ఆరాధించి సద్గతిని పొందిన అని పౌరాణిక ప్రసిద్ధి అన్నది చాలా కనుకనే శ్రీ కాళహస్తి శ్రీ అంటే శాలి కాళ సర్పం ఏ హస్త ఆ పేరు ఆ ఊరి పేరు కూడా అట్లా ఏర్పడిందండి శ్రీ కాళహస్తి మూడు జంతువులు అక్కడ మోక్షం పొందినాయి ధూర్చటి ప్రశ్న అడిగినాడు ఈ సాలి ఏం చదువుకుంది అని అడిగాడు ఏ వేదాలు చదువుకుంది శాస్త్రాలు చదువుకుంది విద్యలేం చదువుకుంది చెప్పండి అన్నాడు ఏది సాలి పురుగు ఏ వేదంబు పఠించూత లోత అంటే సాలి ఏ వేదంబు పఠించూత భుజగం భుజగం అంటే పాము పాము ఏం చదువుకుంది చెప్పండి తానే విద్యాభ్యసనం బునచ్చకరి కరంటే ఏనుగు ఏనుగు ఏం చదువుకుంది ఇక్కడ చెంచు ఏ కన్నప్ప తన కళ్ళు కూడా దానం చేసినాడండి శివుడికి మొట్టమొదటి పూజ వారికి హారతి వారికి జరుగుతుందండి కాళహస్తి దేవాలయంలో ఆ కన్నప్ప అనేటువంటి భక్తునికి ఎంత మర్యాద ఉన్నదో చూడండి ఆ భక్తుడు అయిన భగవంతుని కంటే ముందుగా వారికి హారతి ఇవ్వాలండి అట్లాగే ఇస్తున్నారండి దేవుని శివుని ఆలయం కింద కన్నప్ప దేవాలయం పైన ఉందండి సరే ఎంత ఆ భక్తి ఎంత గొప్ప స్థితికి తీసుకొచ్చిందో చూడండి శ్రీకాళహస్తిశ్వర కనుక భక్తినిది మహా చాలా ప్రధానం మీరు చదువుకోండి దా దానికి తప్పు లేదు ఎన్ని విద్యలలో నేర్చుకోండి ఎన్ని శాస్త్రములు నేర్చుకోండి కానీ హృదయం మాత్రం శుద్ధంగా ఉండి భగవంతుని మీద పూర్ణమైన విశ్వాసం దేవుని మీద గురువు మీద శాస్త్రం మీద తన మీద విశ్వాసం ఉండాలని ఫైత పవన్ గాడ్ ఫైత పవన్ ది మాస్టర్ ఫైత పవన్ స్క్రిప్టర్స్ అండ్ ఫైత పవన్ హింసల్ ఈ నాలుగు విశ్వాసము లేకపోతే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందుకు పోవటం మహాకష్టం ఉన్నది కనుక శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా మొదట్లో కర్మను నిష్కామ కర్మని భక్తిని చక్కగా చక్కగా ప్రోత్సహించినారు మనం కూడా ప్రతిరోజు ఇక్కడ నామస్మరణ చేసి పుణ్యం కట్టుకుంటున్నాం దైవ భక్తిని మాత్రం ఏ కోశంలో కూడా మనం విడనాడకూడదండి ఒక చిన్న పద్యం చెప్పి నేను గీతలో ప్రవేశిస్తున్నాను నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములో కఠిన శిలలో మురవైరి కథలకు ముదిచాండనిొక్కని జడుని ఔదల నున్న కనక కిరీటంబు కట్టెమోపుధవార్పితముగా మనని మానవు సిరి వన దుర్గ చంద్రికా వైభవంబు కైట భారీ భజన గలిగి ండి కదలు శవము కమలనాభు పదము నాభపదము గి్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు పెద్దలు చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు దైవ నామ ఉచ్చరించని నోరు నోరు కాదండి భగవాను దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శించిన నేత్రములు నేత్రములు కావండి ఈ విధంగా మన ఇంద్రియపులన్నీ పవిత్రం చేసుకుని ఈ జీవితమును సార్థకపరచాలండి ఎందుకంటే ఇంకా ఎంతకాలం ఉన్నదో ఎవరికి తెలియదు భవిష్యత్తు ఈ ఉన్నటువంటి సమయంలోనే తీవ్రమైనటువంటి సాధన చేయాలండి మీనమేషాలు లెక్కబెట్టి ఆలస్యం చేసుకుంటుంటే భవిష్యత్తులో ఏం ప్రమాదం జరుగుతుందో ఇప్పుడున్న ఆరోగ్యం మళ్ళా ఉంటుందో లేదో చెప్పలేము అండిది కనుక ఈ అవకాశమును పోగొట్టుకోకుండా చక్కగా భగవంతుడు అన్ని ఇంద్రియాలు ఇచ్చినాడు మెదడు ఇచ్చినాడు బ్రహ్మను సాక్షాత్కరించుకునేటువంటి శక్తిని అనుగ్రహించినాడు ఇన్ని ఉన్నప్పుడు మనం భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఏ లోకానికి వెళ్ళినా కూడా అక్కడ మందులు దొరకవు డాక్టర్లు ఉండరు ఆసుపత్రులు ఉండవు మరి మన రోగాన్ని పోగొట్టుకునేది భవరోగానికి ఇక్కడే భూలోకంలోనే చక్కని ఔషధాలు డాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి ఎవరు డాక్టర్లు సద్గురువులు ఔషధాలు ఏమిటి శాస్త్రములు చూచారా అన్నీ ఇక్కడ గురువులు ఏ డాక్టర్లు అంటే ఇవన్నీ మనకు లభిస్తున్నటువంటి ఈ చోట్లు మనం ఆలస్యం చేయకూడదండి చక్కగా ప్రతిరోజు కూడా లేవంగానే బిగిన్ ది డే విత్ గాడ్ చెప్పలేదండి స్టార్ట్ ది డే విత్ గాడ్ ఎండ్ ది డే విత్ గా వే టు గాడ్ దేవుని పొందడానికి ఇంతకు మించి ఇంకేమి మార్గం అని చెప్పండి కనుక ప్రతిరోజు కూడా ఈ దైవ చింతన భక్తి అనేది ఎప్పుడు వదలకూడదు ఈ భగవద్గీతలో కూడా భక్తికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినారండి ఇప్పుడు శ్రద్ధాత్రయ విభాగ యోగం జ్ఞాన సంబంధమైనటువంటి విచారంలో ప్రవేశిస్తున్నాం మొట్టమొదట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు ఏమిటంటే చాలామంది తపస్సు తపస్సు అని చెప్పేసి ఉపవాసములు దీర్ఘంగా చేస్తున్నారండి ఉపవాసములు పది రోజులు వారం రోజులు పదిహేను రోజులు ఇట్లా ఉపవాసములు చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇది పద్ధతి మంచిది కాదు అని చెప్పేస్తున్నారు పదిహేను రోజులకు ఒకసారి వన్ డే ఫాస్టింగ్ ఏకాదశి ఏకాదశిని పెట్టుకోండి ఉపవాసం ఉండండి అది మంచిదండి ఒక్కరోజు కానీ నాలుగైదు రోజులు వరుసగా ఉపవాసం చేస్తే పెద్ద ప్రయోజనం లేదు అని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే ఉపవాసం దేనికి చెప్పండి స్థూల శరీరానికి కదా స్థూల శరీరం శుష్కింపజేస్తే మెదడు కూడా శుష్కింపబడుతుంది విచారణ జరగదండి చదు ఆత్మచింతన జరగదు నిద్ర నిద్ర వస్తుంది పడిపోతాడండి చదు హీస్ వేస్టింగ్ ఇస్ ప్రెషస్ లైఫ్ దేనివల్ల టూ మచ్ ఫాస్టింగ్ అంతే శ్రీకృష్ణ పరమాత్మ చక్కని శ్లోకం చెప్తున్నారు అసురులు దీర్ఘంగా ఉపవాసాలు చేసి శరీరాన్ని బాధ కలుగు చేస్తున్నారు చూ మనం శరీరాన్ని కాదండి బాధ పెట్టాల్సింది మనం కొట్టాల్సింది శరీరాన్ని కాదు మనస్సుని లోపల మనస్సు అనేది మనకి ప్రమాదం కలుగు శరీరం ఏంటంటే జడమైంది పాపం మనం ఎట్లా చెప్తే అట్లా వింటుంది లేస్తుంది కూర్చోమంటే కూస్తుంది కూర్చోంటుంది ఫలాన్ని తినమంటే తింటుంది కానీ లోపల మైండ్ ఆడిస్తున్నది ఆ మనస్సులో ఉండే విషాన్ని మనం పోగొట్టాలి కానీ శరీరాన్ని ఊరికే బాధ కానీ ఫర్ హెల్త్ ఆరోగ్యం కోసం అండి పద్నాలుగు రోజులు అయిన తర్వాత ఒక్కరోజు ఉపవాసం ఉండటం మంచిదండి ఏకాదశి ఆ ఏకాదశి నాడు కూడా దైవ సంబంధమైనటువంటి చింతన ఎక్కువగా చేయటం మంచిదండి సరే చాలామంది ఉపవాసాలు ఉంటారు కానీ ఊరికే అంటే అన్నం తినరు కానీ ద్వాదశి నాడు ఏం పలహారాలు తినాలో అదంతా లెక్క పెట్టుకుంటాడండి వాడు ఏం ఏం వండుకుంటాం రేపు ఈ ద్వాదశి భోజనాలతోనే కాలం గడిచిపోతున్నదండి అట్లా కాదు ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాలని మనం అరికెట్టాలి అదండి ఏకాదశి వ్రతం చెడు పదకొండు ఇంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఒక మనస్సు ఎంత అని చెప్పండి పదకొండు ఈ పదకొండుని నిగ్రహించడమే ఏకాదశి వ్రతం చెడు అయితే శరీరానికి కూడా నిర్జలం నిర్ అంత శక్తి ఉంటే జలం లేకుండానే ఉపవాసం ఉండొచ్చు లేక జలం తీసుకోవచ్చును ఏ లేకపోతే ఏదైనా పండు ఏదైనా తీసుకోవచ్చును తేలిగ్గా ఉండాలి అదండి దీనివల్ల ఏమవుతుందంటే పద్నాలుగు రోజులు తిన్నేటువంటి ఫారిన్ మ్యాటర్ కరిగిపోతుంది అంట పరమ ఔషధం అని అంటుంది పరమ ఔషధం ఈ ఒక్క రోజు కనుక ఉపవాసం చేస్తే ఈ ఫారిన్ మ్యాటర్ కరిగిపోయి హెల్త్ ఆరోగ్యం చక్కగా ఉంటుందండి సరే అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ యా మచ్ ఫాస్టింగ్ పనికిరాదంటున్నాడు ఫాస్టింగ్ అంటే ఉపవాసం హర్షయంతా కృషింప చేయొద్దు శరీరాన్ని కృషింప చేయబాకండి ఒకవేళ మీరు చేశారనుకోండి పది రోజులు ఇరవై రోజులు ఉపవాసం వేస్ట్ ఆఫ్ లైఫ్ అంతే ఊరికి పడి నిద్రపోవలసిందే తప్ప దైవ బ్రహ్మ విచారణ ఎట్లా జరుగుతుందండి మనసుకి ఆధారం ఏమిటి చెప్పి ఈ మెదడుకి శక్తి ఇక్కడదండి శక్తి లేదు కాబట్టి మితమైన ఆహారం ఈ విధంగా తీసుకుంటూ ఒకరోజు పదిహేను రోజులకోసారి ఉపవాసం చేసుకుంటూ మధ్య మోడరేషన్ మధ్య రకంగా పోవాలి కానీ టూ మచ్ డోంట్ గో టు ఎక్స్ట్రిమిటీస్ అది అతి సర్వత్ర అని శ్రీకృష్ణ పరమాత్మ తీవ్రమైన ఉపవాసములు దీర్ఘమైన ఉపవాసములు చేయవద్దంటున్నారు సుజ ఇది ఆరోగ్య సంబంధంగా ఇది జాగ్రత్తగా మనం విచారణ చేయవలసింది ఏదో ఒక్కరోజు పదిహేను రోజులకోసారి ఏకాదశిని చెప్పి చేయటం చాలా మంచిదండి శరీరాన్ని వాడు అజ్ఞానం చేత శరీరాన్ని బాధ పెడుతున్నాడు చూడండి ఉపవాసం అంటే శరీరాన్ని బాధ పెడుతున్నాడు మనం మనస్సులో ఉండేటువంటి విషం తీసివేసి దాన్ని దాని మీద దెబ్బ కొట్టాలండి మనస్సు మీద దెబ్బ కొట్టాలి కానీ శరీరం మీద కొడితే లాభం చెప్పండి అది ఇప్పుడు పుట్టలోపల పావు ఉందండి పుట్టలోపల పా ఉంటే మనం పుట్టను కొడుతుంటే ఎన్నాళ్ళు కొట్టినా పాము దెబ్బ తాగుదండి పుట్టంటేమిటి శరీరం పావు అంటే మనస్సు మనస్సును మనం కొట్టి దానిలో ఉన్న విషం తీసేయాలండి సరే ఒక ఆశ్రమంలో గురువుగారు ఉన్నాడండి ఆయనకు శిష్యుడు ఉన్నాడు ఎంతో సేవ చేస్తాడు ఎంత సేవ అంటే ప్రాణం కూడా అర్పణ చేస్తాడండి అంత గురువుగారికి సేవ చేస్తుంటారు కానీ కొంచెం ఆలోచన శక్తి తక్కువండి ఇంకేం లేదు కొంచెం కామన్ సెన్స్ తక్కువ తక్కిన అన్నీ ఉన్నాయండి ఒకనాడు మధ్యాహ్నం గురువుగారు భోజనం చేసి పండుకున్నాడు అండి పండుకుంటే శిష్యుడు విసురుతున్నాడు ఎవరికి గురువుగారి విసురుతుంటే ఒక ఈగ గురువుగారి చేయి మీదొచ్చి వాలిందండి ఒక ఈగ ఏ వాడికి బలే కోపం వచ్చిందండి గురువుగారి నిద్రాభంగం చేస్తుంది పాడి కానీ విసిరాడండి విసిరితే ఈగ వెళ్ళిపోయిందండి మరల రెండోసారి అక్కడే వచ్చి వాలిందండి మళ్ళా విసిరాడు మళ్ళీ పోయిందండి మళ్ళీ మూడవసారి మళ్ళా వచ్చి ఇంకో చేతి మీద వాలిందండి ఇక వాడికి ఒళ్ళు మండిపోయి ఏం చేశాడు తెలుసుండి ఓ కర్ర తీసుకొచ్చాడండి కర్ర ఈగ ఈసారి వాళ్ళు నీకు ప్రాయశ్చిత్తం చేస్తా అట్లాగే వాలింది దంచి కొట్టాడండి అంతే పోపో ఈగ ఎగిరిపోయింది గురువుగారికి దెబ్బ తగిలిందండి గురువుగారు లేచాడు ఎందుకురా నన్ను కొట్టావు మిమ్మల్ని కాదు ఈగను ఈగని కొట్టానన్ను తగిలింది దెబ్బ గురువు గారికి వెళ్ళి పాపం వాడు చూడండి ప్రాణం ప్రాణం కూడా త్యాగం చేసి గురువు గారికి సేవ చేస్తుంటే కొట్టాలని ఉంటుందా గురువు గారికి లేదు కదా పాపం అన్నీ బాగానే ఉంది కొన్ని కామన్ సెన్స్ లేదు ఎవరిని కొట్టాలి ఈగను కొట్టాలి కానీ వాడు గురువుగారిని కొట్టేశాడు అదేవిధంగా స్థూల శరీరాన్ని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలండి సరే అంతేగాని సుజన దీన్ని ఊరికే కష్టపెట్టి ఉపవాసములు చేసి చెయ్యొద్దని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం కర్షయం తరీరస్థం భూత్రామ చేసుర నిశ్చయా ఇక ఆహారం ఆహార విషయంలో చూడండి అక్కడక్కడ అక్కడక్కడ భగవద్గీతలో హెచ్చరికలు చేస్తున్నారు ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నాయంటే మనస్సు ఆహారం చేత ఏర్పడుతుంది తస్మాదన్నం మనహ అంటాడు అన్నం బ్రహ్మ భోక్త బ్రహ్మ అన్నం అనేది మహాపవిత్రం ఈ అన్నం చేత ఏర్పడుతుంది మనస్సు మనస్సు చేత ధ్యానం చేస్తున్నాడు వీడు కాబట్టి మనస్సు శుద్ధంగా ఉండాలంటే ఆహారం యొక్క శుద్ధి అవసరం కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే అక్కడక్కడ అక్కడక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఆయన టేక్ కేర్ ఆఫ్ యువర్ డైట్ డైట్ అంటే ఆహారం ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి నిన్న చెప్పిన నాలుగైదు సాత్వికాహారం మితాహారం దైవార్పితాహారం న్యాయార్జితాహారం ఈ మూ నాలుగు విధములుగా మన ఆహారం శుద్ధంగా ఉండాలని యోగ వాసి వశిష్ట మహర్షి శ్రీరామచంద్రనికి చక్కని బోధ పదహారేళ్ల వయసులో నుండి అద్భుతమైన బోధ చేసినారు ఎవరు వశిష్ఠ మహర్షి ఆహ అత్ర ఆహారార్థం కర్మ కురి చక్కని వాక్యం కొందరు అడుగుతుంటారు గృహస్థులు ఏమండి మేము అన్నీ వదులుకుని ఏకాంతానికి వెళ్తే మాకు భక్తి గడుస్తుంది మా కుటుంబం ఎట్లా గడుస్తుంది అని చాలామంది ప్రశ్న చేస్తుంటే వశిష్ట మహర్షి దానికి సమాధానం చెప్తున్నారు నైనా అన్ని వదులుకుని వెళ్ళవలసిన పని లేదు అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదు అనిజం భోజనం కోసం కుటుంబ పోషణ కోసం ఏదైనా కార్యక్రమం చేసుకోండి అనింద్యం పాపము కలగనటువంటి కార్యక్రమం కలపనటువంటి పాపం మిశ్రితం కాకూడదండి ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా ఏదైనా కార్యక్రమం చేసుకోండి దేని కొరకు ఆహారం ఆహారం లేకపోతే శరీరం నిలవదు కదా కాబట్టి ఆహారం కొరకు మీరు చక్కగా ఏదైనా కార్యక్రమం చేసుకోండి అని అనియ్యం అని చెప్పినారు అత్ర ఆహార్యాదనియం సరే భోజనం కొరకు ఏదైనా ఉద్యోగం ఏదో భోజనం దేనికి కుర్యాద ప్రాణ సంధారణార్థం ప్రాణం నిలవటానికి అంతే బతకటానికే ఆహారం అంతేగాని భోగ విలాసం కాదండి అది సర ఈ టు లివ్ ఇదండి సిద్ధాంతం ఈ టు లివ్ కానీ ఇప్పుడు జరిగేది ఏమిటి లివ్ టు ఈట్ అంటున్నాడు వాడు తల్ల జరుగుతుంది అయ్యా దేనికి బతుకుతున్నావు తినటానికి బతుకుతున్నావు అట్లా కాదండి బతకటానికి తినాలి ఈట్ టు లివ్ అని అడుచుండీ ఎంత బాగుంది అది కుర్యాదహారం ప్రాణ సంధారణార్థం అయ్యా బతకటానికి ఆహారం అంటే ఏమిటి మితంగా ఎంతవరకు శరీరానికి అవసరమో అంతవరకు అండి కుర్యాదహారం ప్రాణసంధారణార్థం మరి బతకటం దేనికి అని మళ్ళా ప్రశ్న ప్రాణసంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం భగవంతుని తత్వం తెలుసుకోవటానికి బతకాలి అంతేగాని భోగ విలాసములకి కాదన్నది కుర్యా ప్రాణాసంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం మరి దైవతత్వం ఎందుకు తెలుసుకోవాలి తత్వం జిజ్ఞాస్యం ఏమ ఏన భూ మర జన్మ లేకుండా దుఃఖం లేకుండా ఉండటానికి భగవంతుని తెలుసుకోవాలి భగవంతుని తెలుసుకోవాలంటే శరీరం నిలవాలి శరీరం నిలవాలంటే ఆహారం తినాలి ఆహారం తినాలంటే ఏదైనా వర్క్ చేసుకోండి ఏదైనా ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఇదోటి చేసుకోండి చూడండి ఎంత చక్కగా చెప్పినారు వశిష్ఠులు అందరికీ అవకాశం ఇచ్చేసినాడు గృహస్థులకు ముఖ్యంగా ఎక్కువ వాళ్ళే ఉన్నారండి ప్రపంచంలో కనుక ఆహార విషయం శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు మూడు విధములైన ఆహారం చెప్తున్నారండి సాత్విక ఆహారం రాజసిక ఆహారం తామసిక ఆహారం వినండి ఉప్పులు పులుపులు ఇవి తీసేయాలి మధ్య రకంగా సాత్వికంగా ఉండేటువంటి ఆహారం తీసుకోండి రాజసిక ఆహారం అంటే చెప్పండి కత్వాత్యుష్ణీ క్షరుక్ష విదా ఆహార రాజస శ్రేష్ట దుఃఖశోకామయ అది మానవుడికి దుఃఖం కలుగు చేస్తుంది అనారోగ్యం కలుగు చేస్తుంది సాత్వికాహారం అంటే రసంతో కూడింది తాజాగా ఉన్నటువంటి సరుకు ఇదంతా సాత్వికాహారం ఇక తామసికాహారం చెప్పక్కలేదు పాచిపోయింది ఇటువంటిదంతా తా తామసికాహారం ఈ ఆహార విషయంలో ఇందాక ఏం చెప్పాను చెప్పండి సాత్వికాహారం ఇప్పుడు చెప్పి ఈ అధ్యాయంలో ఉన్నదండి ఏదో సాత్వికాహారం చదువుకోండి మితాహారం మితాహార విషయం నేను చాలాసార్లు చెప్పినాను ఎంతవరకు ఈ పొట్టకి అవసరమో అంతవరకు తర్వాత ఆపేసేయండి నాలుగును మాత్రం కేర్ చేయబాకండి అది ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ ఇస్తుంది ఆర్డర్స్ చూడండి పొట్ట అంటుంది చాలు చాలు ఆపు ఆపు నోరు ఏమంటుంది నాలుక లడ్డు ఇప్పుడప్పుడే ఆపను ఇప్పుడప్పుడే ఆపను అంటుంది ఈ మాట వినబాకండి పొట్ట మాట వినండి అని నేను చెప్తున్నాను ఆహార విషయంలో ఏమండి ఇది మితాహారం ఇకపోతే దైవార్పితాహారం మనం పెట్టుకున్నటువంటి ఆహారం ఎవరిచ్చినారు చెప్పండి ఆ భగవంతుడి గీతలో చెప్పలేదండి అహం వైశ్వానరో భూత్వా ప్రాణి భూమిలో ప్రవేశించి సస్యములు వృద్ధి చేస్తున్నాను వారు భుజించిన ఆహారము నేను వైశ్వానుడు అగ్ని రూపంగా జీర్ణం చేస్తున్నాను అని గీతలో చెప్పారు కదా కాబట్టి వీ హ్ టు షో అవర్ గ్రాట్యుట్యూడ్ అది మన కృతజ్ఞత భగవంతుడికి చెల్లించాలి కాబట్టి దైవార్పితం ఇచ్చినటువంటి ఆహారం ఎవరిచ్చారు వారికి నివేదన జర బ్రహ్మార్పణం బ్రహ్మని చెప్పి వారికి నివేదన చేయాలి ఒకవేళ చేయకుండా తింటే పాప ఏ పంచాత్మక అన్నం కాదు వాళ్ళు తిన్నది పాపం గుంజ తేతే త్వగం అఘం అంటే పాపాన్ని తిన్నట్టే అవుతుందండి సార్ ఎవరు మనకి ఇచ్చినారో వారికి నివేదన చేయకుండా గనక తింటే ఆ ఆహారం రక్తాన్ని అప అపవిత్రం చేస్తుందండి అయిపోయిందండి మూడైంది కదా సాత్వికాహారం మితాహారం దైవార్థితం ఇంకోటి ఏమిటి చెప్పండి న్యాయార్జితాహారం అన్యాయంతో మనం సంపాదించి పంచపక్ష పరమాణాలు తిన్నా రక్తం చెడిపోయి మెదడంతా ఖరాబ్ అయిపోతుందండి సార్ అన్యాయార్జితమైనంత జీవితాన్ని నాశనం చేస్తుందండి ఇది న్యాయంగా సంపాదించి గంజి గంజి తాగినా చాలండి అది ఆరోగ్యం ఎంతో భగవంతుని దగ్గరికి పోవటానికి సహాయపడుతుందండి సరే ఈ విషయంలో ఒక చిన్న దృష్టాంతం చెప్తాను మహాభారత సమయం అర్జునుడు యొక్క బాణముల చేత భీష్మాచార్యులు కింద వారికి ఒక పడక ఏర్పాటు చేశాడు అర్జునుడు దాని పేరు అంపశయ్య బాణములతోనే ఒక పడక వారికి అండి స్వేచ్ఛా అనేటువంటి వరం ఉందండి ఎవరికి భీష్మాచార్యుల వారికి ఇది దక్షిణాయనంలో పడ్డాడండి కింద దక్షిణాయనలో ఎందుకు ప్రాణం వదులుకోవాలని ఉత్తరాయణం వరకు వేచి ఉన్నారండి ఎందుకంటే వారికి అటువంటి శక్తి ఉన్నది స్వేచ్ఛామరణం ఏ ఉత్తరాయణం వరకు ఊరికే ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి అంపశై మీద పండుకొనే చక్కని బోధ అద్భుతమైనటువంటి మానవుడు తరించడానికి కావాల్సిన బోధ చేసినాడు దానిపైన శాంతి పరం ఆ శాంతి పరం ఆ పడక మీద పండుకొని అంపశై మీద వారు బోధ చెప్తుంటే చుట్టూ మహనీయులు అంతా ఎందుకంటే ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ జరుగుతుందా సద్గురు అనుభూతి కలిగినటువంటి మహానుభావుడు భీష్ముడు ఎంతో అనుభవం కలిగిన వారు పెద్దలు బోధ చేస్తుంటే ఓ ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి చక్కగా ఏకాగ్రంగా వింటున్నారండి మంచి పాండవులు ఎక్కడే ఉన్నారు ద్రౌపది ఎక్కడే ఉంది చక్కగా వింటున్నారండి ఈ బోధ మధ్యలోనండి ద్రౌపది నవ్విందండి ద్రౌపదికి నవ్వు వచ్చిందండి నవ్వు వస్తే నవ్వింది వెంటనే భీష్మాచార్యుడు వారికి సందేహం కలిగింది ఎందుకు అమ్మగారు నవ్వారు కారణం తెలుసుకుంటే మంచిదని బోధ ఆపేశాడండి ఎవరు భీష్మాచారు అమ్మా ద్రౌపది కారణం చెప్పవమ్మా ఎందుకు నవ్వావు నీవు చెప్పవమ్మా ద్రౌపది ఏదో నవ్వు నవ్వాను దాని గురించి పెద్ద పట్టించుకోబాకండి ప్లీజ్ కంటిన్యూ మీ బోధ జన్మను కొనసాగించండి అని ద్రౌపది చెప్పినా ఒప్పుకోలేదండి భీష్మాచారు అమ్మా ఏదో ప్రబలమైనటువంటి కారణం లేకుండా మీరు నవ్వరు అదేమిటో కారణం చెప్పండి సభాముఖంగా చెప్పండి అని భీష్మాచార్యులు వారు ఈ చూడండి ద్రౌపది చెప్పక తప్పలేదు లేచిందండి అందరికీ దండం పెట్టింది భీష్మాచార్యులకి దండం పెట్టింది మహానుభావ మీ బోధ వింటుంటే నాకు పరమానందం కలుగుతున్నదండి ఆనందం పొంగి పరుగుతున్నది కానీ ఆనాడు దుశ్శాసనుడు నా చుట్టుపట్టుకుని కౌరవ సభలో ఈడ్చుకుపోయిన అవమానం చేస్తుంటే మీరు అక్కడే పక్కనే కూర్చుండి ఈ బోధంతా ఎందుకు చెప్పలేదు అని అడిగిందండి ఆ దుశ్శాసను ఎందుకు మందలించలేదు మీరు మీరు గొప్పవారు కదా ధర్మజ్ఞులు కదా అన్ని విషయాలు తెలిసిన వారు కదా వాడు పాపి పా పాపిష్టి పనులు చేస్తుంటే నన్ను అవమానం అప్పుడు ఒక మాట మీరు చెప్పుంటే ఎంత విలువగా ఉండేది చెప్పండి ఇప్పుడు శాంతికాలంలో బ్రహ్మాండంగా మీరు చెప్తుంటే నాకు ఆ ఘటన జ్ఞాపకం వచ్చింది అందువల్ల నవ్వు వచ్చింది అన్నది అన్నది ఎవరు ద్రౌపది ఈ చూడండి భీష్మాచార్యులకు ఒక బాధ్యత ఏర్పడింది దీనికి రిప్లై చెప్పద్దు అండి నువ్వు చెప్పింది పరమ సత్యం నిన్ను అవమానం చేస్తుంటే నేను పక్కనే అక్కడ కూర్చున్నాను కానీ నా పరిస్థితి ఉందో తెలుసిన ఈ దుర్యోధనుడి యొక్క పాపిష్టి ఆహారం తిని నా మెదడు ఖరాబ్ అయిపోయింది అన్నాడండి చెడిపోయింది నాకేం ఆలోచన రాలేదమ్మా దుర్యో అర్జునుడు యొక్క పుణ్యం అంటూ ఈ పాడు రక్తం అంతా కారిపోయి మంచి రక్తం మిగిలింది అందుచేత ధర్మబోధ ఇప్పుడు వస్తున్నది అన్నాడు ఎంత చక్కగా చూపరిచాడు పాపిష్టి సత్తు వల్ల ఆహా రక్తం అంతా చెడిపోయింది అట్టండి ఎవరికి భీష్మాచాలి అందువల్ల నాకేమి అప్పుడు ధర్మం ఇప్పుడు పాడు రక్తం అంతా కారిపోయింది చక్కని ధర్మబోధం వస్తున్నదని చెప్పినాడు చూచారా ఆహారం యొక్క ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉందో చూడండి కనుకనే ఏమో లక్షలు సంపాదించి పంచపక్ష పరివాణాలు తింటూ ఎగిరెగిరి పట్టడం దానికంటే న్యాయంగా వచ్చిన కొద్ది కొద్ది ధర్మపూర్వకంగా నీతిపూర్వకంగా ఒకరికి అపకారం చేయకుండా సంపాదించిందంటూ గంజి తాగినప్పటికీ మనకెంతో బలంగా ఉంటుంది భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు అవుతామండి సరే కనుక ఈ ఆహార విషయంలో ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి న్యాయార్జిత ఆహారం శ్రీకృష్ణ పరమాత్మ మూడు విధములైనటువంటి ఆహారం చెప్పి ఇక తపస్సు తపస్సు అనేటువంటి ఘట్టంలో ప్రవేశిస్తున్నారండి తపస్సు అంటే ఏమిటి చెప్పండి సామాన్యంగా తపస్సు అంటే కాళ్ళు బైకెత్తడం తలకాయ కింద పెట్టడం ఎండల్లో అవస్థపట్టడం ఉపవాసాలు చేయటం ఇది తపస్సు అని చెప్పి చాలామంది అనుకుంటారు వాస్తవంగా దాని అర్థం ఏమిటో చెప్తున్నాను వినండి తప్ తప్పంటే సంస్కృతంలో కాల్చటం దేన్ని కాల్చటం మాలిన్యమును కాల్చాలి చూ ఇప్పుడు బంగారం ఉందండి దాంట్లో అనేక లోహాలు కలిసినాయి మీరు మార్కెటింగ్ తీసుకోండి వాల్యూ లేదండి బంగారానికి వాల్యూ లేదు షరాబు దాన్ని బాగా పుటం పెట్టి ఈ ఇతర లోహములన్నీ ఆవిరైపోతే మేలిమి బంగారం మిగిలిపోతే దాన్ని కనుక మార్కెట్ తీసుకొళ్తే ఎంతో వాల్యూ ఉంటుందండి ఇది మేలిమి బంగారం యథా సువర్ణం పుటపాకొోభితం పుట బాగా పుటమిస్తే దాంట్లో ఉన్నటువంటిది పోతుందండి కంచ సువర్ణాది మిలితం రజతాదిిన అల్పమూల్యం ప్రజాయతీవోపి అహం యుత అహంకారం మమకారం ఇవన్నీ కూడి ఉంటే జీవుడికి వాల్యూ లేదండి సరే ఇవి తొలగిపోతే ఈ దుర్గుణాలు కనుక తొలగిపోతే మేలియు బంగారం మోస్తరు ఉంటాడు కనుక మనసులో ఉండేటువంటి దోషాలని కాల్చివేయాలి దాని తపస్సు ఇదివరకు జ్ఞాన జ్ఞాన అధ్యాయం నాలుగవ అధ్యాయం చూడండి జ్ఞాన ఇన్ని తపస్సులు చెప్పాడు చూడండి దాంతో జ్ఞానం నాలుగు విధములైనటువంటి చూడండి జ్ఞాన తపస్సు అని చెప్పి వేతరాగ భయక్రోధ మన్మయా మాముశ్రి ్ఞాన తపస్ పూత మద్భావమాగత రాగము ద్వేషము భయము ఇవన్నీ పోవటమే తపస్సు అన్నారు చూడండి అదేవిధంగా ఇప్పుడు మూడు విధములైనటువంటి తపస్సు త్రికరణ శుద్ధి త్రికరణములు అంటే ఏమిటి చెప్పండి శరీరము వాక్కు మనస్సు దీని పేరు త్రికరణములు ఈ మూడింటి శుద్ధపరిచేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ మూడు పద్ధతులు చెప్తున్నారండి శారీరక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు ఈ మూడు శుద్ధమైతే ఇంకేమిటండి మిగిలేదు చెప్ప అసలు మానవుడు అంటే ఎవరో చూసినా మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ ప్లస్ మైండ్ ఇదండి మ్యాథమెటికల్ గా చెప్పాలంటే మ్యాన్ ఇస్ టు గాడ్ ప్లస్ మైండ్ దేర్ మ్యాన్ మైనస్ మైండ్ మానవుల్లో నుంచి మనస్సును కనుక తీసివేస్తే మిగిలేదే దేవుడు అండి సరే అర్థమైందండి మ్యాథమెటికల్ గా మ్యాన్ ఇస్ టు గాడ్ ప్లస్ మైండ్ దేర్ మ్యాన్ మైనస్ మైండ్ ఇజ్ టు గాడ్ మనం దేవుడు కావాలంటే మనలో నుంచి మనస్సును తీసి అవతల బారేయాలని మనస్సు కలిసిపోయి ఖరాబ్ అయిపోయిందండి మన ఉపాధి అంతా కూడా అనేక జన్మార్జితమైనటువంటి వాసనలన్నీ పేరుకుపోయి ఏమైనా గడ్డగట్టుకుని పోయి ఈ పవిత్రమైనటువంటి దైవత్వాన్ని నాశనం చేసిందండి ఏది ఈ మనస్సు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి పొందటం కాదు వీఆర్ గాట్ మిక్స్డ్ విత్ మైండ్ ఈ మనస్సుతో కలిసింది కాబట్టి మనస్సును తీసి అమనస్కం ఆ అమనస్కం కనుక చేస్తే జీవుడే శివుడే అయిపోతాడని చూడ శ్రీకృష్ణ పరమాత్మ మూడు విధములైనటువంటి తపస్సు ప్రారంభం చేస్తున్నారు మొదటిది శారీరక తపస్సు శరీరంతో చేసే తపస్సు వినండి దేవద్విజగురు ప్రాజ్ఞ పూజన శౌచ బ్రహ్మచర్యమహితే పెద్దలైనటువంటి వారి దగ్గర వినయ విధేతులతో ప్రవర్తించడం కూడా ఒక తపస్సు సరే దేవ దిజ గురు చూడండి పెద్దలు గురువులు దైవం ఎప్పుడు తల వంచి వినయ విధేతులతో ఒబీడియన్స్ హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలండి ఇటువంటివన్నీ హనుమంతుడు ఆంజనేయుల దగ్గర ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా శ్రీరాముని దగ్గర దసాను దాసుడయ్యి ఆ పోస్చర్ చూడండి మీరు ఎక్కడైనా రామచంద్ర ఫోటో చూడండి హనుమంతుడు ఉంటాడు ని పాద కమల సేవయు కనుకనే వారికి దేవాలయాలు పూజలు అన్నీ ఏర్పడ్డాయి చాలా ఆ వినయము ఆ విధేయత అనేది వారిని పైకి తీసుకొచ్చిందండి సార్ ఎన్ని గొప్ప శక్తులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కేర్ చేయలేదండి సార్ మనకు కావాల్సిన ఏంటంటే వినయం అని అర్జునుడు వారి లోకానికి చక్కగా ప్రబోధం ఇది శారీరక తపస్సు దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచం శౌచం రెండు ఉన్నాయండి శౌచంలో రెండు విధాలు బాహ్య శౌచం అభ్యంతర శౌచం బాహ్య శౌచం అంటే శరీరానికి స్నానం చేయించడం దాన్ని మురికి చేయటం దానిలో రోగాలుంటే పోగొట్టుకోవటం ఇదంతా శారీరకం ఇదండి ఆరోగ్యం ఇక అభ్యంతర శౌచం అంటే ఈ యొక్క అపవిత్రత ఉన్న చూడండి దాన్ని శుభ్రంగా నిర్మూలనం చేయాలి తపస్సు చేత విచారణ చేత పుణ్యకార్యముల చేత పోగొట్టుకోవాలండి సరే రెండు విధాలు శౌచం మానవుడికి అసలు స్వతసిద్ధంగా ఆత్మ అనేది పరమశుద్ధమైందండి సరే దాన్ని ఏమి దానికి ఒక కళంకం అనేది లేదండి అతి పవిత్రం లో లోపల ఉన్నదండి ఈ పెద్దలు చెప్తుంటారు ఈ శరీరంలో దాంపత్యం ఉన్నదట్టండి దాంపత్యం అంటే భర్త భార్య ఇద్దరు కుటుంబం ఇక్కడ ఉన్నదట్టండి ఎక్కడా శరీరంలో ఎవరు భర్త నిర్దోషో నిశ్చలో నాథ నాథ అంటే భర్త ఎవరు ఆత్మ చూడు ఆత్మ భర్త ఎటువంటి వాడు నిర్దోషో నిశ్చలో ఏ దోషం లేదు మహాపవిత్రుడు అండి ఎవరు భర్త ఇకపోతే భార్య ఎవరు మనస్సు చూడు ఆత్మ అనేది భర్త మనస్సు అనేటువంటి భార్య ఈ మనస్సు కదులుతుందండి చంచలం నిర్దోషో నిశ్చలో నాథ సదోషు వధు అంటే భార్య ఏ చంచలంగా ఉన్నదండి మరి అటువంటి దాంపత్యం ఎట్లా చెప్పండి ఇప్పుడు బండి రెండు చక్రాలు చక్కగా ఉంటేనే కదా నడక కుటుంబంలో కూడా ఇద్దరు ఐకమత్యంగా ఒకే స్వభావంతో దైవభక్తితో కనుక్కుంటే ఎంత దివ్యంగా ఉంటుంది చెప్పండి ఆ కుటుంబం కానీ ఇక్కడ శరీరంలో ఈ కుటుంబం సరిలేదండి ఎందుకంటే భర్త గారు మహాపవిత్రుడు ఈ భార్య అయినటువంటి మనస్సు చంచలంగా ఉన్నదండి అందుచేత పెద్దలు చెప్తున్నారు భర్త అయినటువంటి వారు ఆత్మస్వరూపం ఎంత పవిత్రంగా ఉందో ఈ మనస్సు కూడా అంత పవిత్రంగా ఉంటే దే మిక్స్ టుగెదర్ మమ సాధర్మత గీతలో చెప్ సాధర్మం నాతో కలిసిపోతాను ఎప్పుడు ఈ మనస్సు ఎప్పుడు కలుస్తుంది విజాతీయంగా ఉంటే కలవదండి సజాతీయం సజాతీయం అంటే సత్వ పురుషయోహ శుద్ధి సామ్యే కైవల్యం కైవల్యం అంటే మోక్షం ఏంటి అదేవిధంగా జీవుడు వేరైపోయినాడు దుఃఖపడుతున్నాడు ఇప్పుడేం జీవంలో తిరిగి శివుల్లో కలవాలి భగవంతుడిలో కలవాలి ఇదేనండి జీవబ్రహ్మహైక్యం ఇది కలవాలంటే ఎట్లా కలుస్తాడు చెప్పండి నేలలో నూనె కలుస్తుందా చెప్పండి కలవదు వేరుగానే ఉంటుంది ఈ కనుక మన మనస్సును ఎంత శుద్ధం చేసుకోవాలంటే భర్త ఆత్మ ఎంత పరిశుద్ధుడో ఈ మనస్సు కూడా అంత పవిత్రతను పొందాలి అప్పుడు రెండు కలిసి దాని పేరే ఆత్మ సాక్షాత్కారం అంటారండి జీవబ్రహ్మైక్యం అంటారండి మమర్మ్యమాగత కనుక ఈ తపస్సుల ద్వారా శుచి చూడండి శుభ్రత ఆత్మ ఎంత శుభ్రంగా ఉందో ఈ మనస్సును కూడా ఎంత శుభ్రంగా కలుగు చేసుకోవాలి శౌచం దాని పేరు శౌచం ఆర్జవం రుజుత్వం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ డొంక తిరుగుడు వ్యవహారం పనికిరాదండి స్ట్రైట్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ఉన్నది ఉన్నట్టు దీని దీనికి గొప్ప గౌరవం ఉందండి మన ఆధ్యాత్మిక క్షేత్రంలో వక్రంగా చిత్రించటం అసత్యంగా ప్రకటించటం ఇది మంచిది కాదు ఆర్జవం రుజుత్వం బ్రహ్మచర్యం దాని గురించి అందరికీ తెలుసు గొప్ప పెద్దగా చెప్పవలసిన పని లేదు అహింసాచ ఒక నిమిషం ఆగండి ఇక్కడ అహింస హింస చేయకూడదు అన్నారు ఎందుకు చేయకూడదు వెంటనే ప్రశ్న వచ్చి తీరుతుందండి సార్ ఏమండి నాకు బలం ఉంది ఒక నాకు బలం ఉంది వాడిని చంపలు వాయించాలని అనిపిస్తుంది ఎందుకు కొట్టకూడదు వాడిని అని అంటాడు అనుకోండి గవర్నమెంట్ వారు ఒప్పుకోరయ్యాడు అది వేరే విషయం సార్ గవర్నమెంట్ సంగతి అట్లా ఉంచండి నాకు బలం ఉంది వాడిని ఎందుకు కొట్టకూడదు అంటే శాస్త్రం ఏం చెప్తుంది ఆయన నీవు వారి భేదం ఏమిటి నీలో ఏ ఉన్నదో వాళ్ళలోనూ అదే ఉంది నీలో రక్తం ఉంది మాంసం ఉంది వాళ్ళలోనూ అట్లాగే ఉంది నీలో ఆత్మ ఉంది ఆ ఆత్మ ఎక్కడ కూడా ఉన్నది మీరు ఎట్లా అన్ని నీ వస్తువులే కదా నీ శరీరంలో ఏ ఉందో అదే అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు నువ్వు కొడతావు కొట్టడానికి నీకు అధికారం ఎక్కడ ఉంది ఉపనిషత్తులు నిలదీసి అడుగుతున్నాయండి ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూత జానతత్ర శోక ఏకత్వం అనుపశత ఒకే స్వరూపం తెలిసినప్పుడు భిన్నత్వం లేదు అని చెప్పి తెలిసినప్పుడు ఒక ప్రాణికి నువ్వు అపకారం ఎట్లా చేస్తావు శరీరంలో ఒక చెయ్యి ఇంకో చెయ్యి కొడుతుందా చెప్పండి కొట్టడం మాట దేవుడికి సహాయం చేస్తుందండి ఇంకా అదేవిధంగా విశ్వం అంతైనా రేపు మొన్న పదకొండో అధ్యాయం మీరు చదివారు కదా విన్నారు కదా దానికి వచ్చి ఏంటి చెప్పండి మీ చేతులు వాళ్ళ చేతులు కుక్క చేతులు పంది చేతులు అన్ని దేవుడి చేతులే అనేక బాహూదర వత్రనేత్రం పశ్యామి తాం సర్వతోనంత రూపం నాంత మధ్యన్న పునస్తవాదిం పశ్చామి విశ్వేశ్వర విశ్వరూప ఒక ఊళ్ళోనండి ఒక దేవాలయం ఉందండి దేవాలయం ఆ దేవాలయంలో ఒక గది ఉందండి ఆ గది దేని కొరకు తెలుసు భగవంతుని కైంకర్యం చుట్టూ అద్దాలండి పెద్ద పెద్ద నిలువుట అద్దాలు అన్ని మొత్తం గది అద్దాలేనండి పైన కూడా అద్దాలు ఉన్నాయి మధ్యలో ఉయ్యాల ఆ ఉయ్యాల్లో దేవుణ్ణి కూర్చోబెడతారు ఇట్లా ఇట్లా ఊపుతుంటే అన్ని అద్దాల్లో కూడా ప్రతిబింబించి అదొక చక్కని దృశ్యం అండి ఇది కైంకర్యం దేవుని అక్కడక్కడ దేవాలయాల్లో మీరు చూచుంటారు రంగనాథస్వామి దేవాలయం నెల్లూరు దగ్గర ఉందండి అక్కడ ఇటువంటి అద్దాల గది ఒకటి ఉందండి దేవుని కైంకర్యం కోసం ఇంకా కొన్ని కొన్ని దేవాలయాల్లో ఉన్నది ఆ అద్దాల గదిలోకి అండి తలుపు తెరిచుంటే ఒక కుక్క ప్రవేశించిందండి కుక్క కుక్క ప్రవేశించి ఎదురుగుండా ఒక అద్దాల్లో చూచింది ఇంకో కుక్క కనిపించిందండి అయ్యా కుక్కల్ని ఇంకో కుక్క కనిపిస్తే ఊరిపోదండి ఎగిరి దాని మీద పడ్డదండి ప్రతి అక్కడ కుక్క ఉండేడిస్తేగా కుక్కలేదు పాడు లేదు తానే ప్రతిబింబించిందనే విషయం దానికి ఏం తెలుసు బ్రెయిన్ తక్కువండి దానికి అన్న చేత ఎగిరిందండి ఎగిరితే ముక్కు చితికిందండి సరే అంతే ఇంకేం లేదు ముక్కు చితికింది దానికి పక్కన చూసిందండి ఇంకొక అర్థం దాంట్లో ఇంకో కుక్క కనిపించిందండి మళ్ళీ ఇటు ఎగిరింది మళ్ళీ ఈ పక్క చూస్తే ఇంకొక అర్థం ఈ చుట్టూ కుక్కలేనండి చుట్టూ కుక్కలే అయ్యా కుక్క కుక్కలు ఉంటే ఊరుకోదండి ఎగిరి దాని మీద దేని మీద పడి ఆఖరికండి రక్తం కార్చున్నదండి చూడండి ఇటు ఎగిరింది అటు ఎగిరింది రక్తం అంతా కార్చి మూర్చిపోయిందండి కింద పూజారి గారు వచ్చారండి నారాయణ దేవుడి పడిపోయింది అని చెప్పి దాన్ని తీసి దూరంగా బారేసి అదంతా ఇల్లంతా కడిగి సంప్రోక్షణ చేసి ఏం చేస్తున్నాడో తెలుసు పూజారి ఆ అద్దంలో చూసి బొట్టు పెట్టుకుంటున్నాడండి బొట్టు కుంకం బొట్టు పెట్టుకుంటున్నాడు చూడండి పూజారికి ఎంత భేదం కుక్క అద్దంలో చూసి ఇంకో కుక్క అని చెప్పి భ్ర భ్రమ పొందిందండి పూజారి ఎట్లా కాదే చక్కగా అద్దంలో నేనే ఉన్నాను అని చెప్పి బొట్టు పెట్టుకుంటున్నారు చూచారా పూజారికి కుక్కకి భేదం ఏమిటి పూజారి జ్ఞాని కుక్క జ్ఞాని చూచార అంటే ఏమిటి అద్దాల రూమ్ అంటే ప్రపంచం ప్రపంచంలో నువ్వు వీరున్నారు వారు అందరూ వేరువేరుగా ఉన్నారు ఎవరు మనస్వరూపాలే అంత ఒకే దైవస్వరూపం అండి ఆ విషయం తెలుసుకుంటే కుక్కవలే ఎందుకు నాశనం అయిపోతారు చెప్పండి జనుడు మానవుడు వలె పొట్టు పెట్టుకునేదిగో వారు కూడా నాశ్వరూపమే చెప్పి ఇంకా గౌరవిస్తారు తనకు ఇంకా వారికి త్యాగం చేస్తారు ఎప్పుడు వస్తుంది ఈ త్యాగ భావన ఈ సాక్రిఫిషియల్ ఛారిటబుల్ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది తెలిసినా ఇదండి హోల్ వరల్డ్ ఇస్ వన్ యూనిటీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక చోట కాదండి పదే పదే అవిభక్తం విభక్తీషు తిత్వికావ్య ఎన్ని చోట్లు చెప్పేస్తున్నారండి ఇది దీంట్లో అనేకత్వం లేదునైనా ఒక ఒకటే ఏకత్వమే ఉన్నది ఆ ఏకత్వం తెలుసుకుంటే ఇంకొకరికి అపకారం ఎట్లా జరుగుతుంది ఇప్పుడు సోదరత్వం అంటారండి కొందరు చూ పూర్వం ఫ్రా పెద్ద రెవల్యూషన్ జరిగిందండి దాని క్రాంతి ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటారు అక్కడ అందరూ మూడు సిద్ధాంతములు ఆచరణలో పెట్టారండి ఇది ఫ్రాన్స్లో ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఏ యూనిటీ ఏకత్వము స్వాతంత్ర్యము చూడండి ఇండిపెండెన్స్ ఇటువంటి విషయాలన్నీ కూడా సిద్ధాంతములు ఎక్కువగా ఆచరణలో పెట్టేసినారండి ఇక్కడ సోదరత్వము సమత్వము స్వాతంత్ర్యము ఈక్వాలిటీ లిబర్టీ ప్రెటర్నిటీ ప్రెటర్నిటీ అంటే సోదరత్వం సోదరత్వానికి ఎంతో గొప్ప వీళ్ళు ఇచ్చినారండి ఇక్కడ ప్రతిష్ట చేశారు గొప్ప మహోన్నతమైన స్థానం ఇచ్చినారు కానీ కృష్ణ పరమాత్మ ఇవ్వలేదండి కృష్ణ పరమాత్మ సోదరత్వాన్ని కొంచెం దూరంగా పెట్టారండి అయ్యా సోదరుడు సోదరుడు ఎన్ని చోట్ల కలహించుకుంటున్నారు చూచాలి సోదరత్వం సిద్ధాంతం ఎట్లా అవుతుందని చెప్పి అప్పుడు నిలదీసి ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలి సోదరుడు సోదరుడు వేరువేరుగా ఉన్నారు వేరువేరుగా ఉన్నారు వాడు వేరు నేను వేరు అని చెప్పి ఒకరొకరు కలహించుకుంటుంటే తన తన మీద తనకెప్పుడు ద్వేషం ఉండదండి అది తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్మ ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్ డూ యాడ్ బి డన్ బై అంటూ డూ యాజ్ యూ వుడ్ బి డన్ బై నీకు ఇతరులు ఏమి చేయాలని అనుకుంటున్నావో దానిని నీవు ఇతరులకు చెయ్యి ఇది గొప్ప సిద్ధాంతం అండి ఇది చాలా కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మౌపమ్య దృష్టాంతం సిద్ధాంతం చెప్తున్నారు ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశితి ఓర్జున సుఖం వాయుది వాదు సయోగి పరమోమత ఒక ఊళ్ళోనండి లక్షాధికారు ఉన్నాడండి ఆయనకిద్దరు కొడుకులండి వాళ్ళు నెమ్మదిగా పెరిగారు తండ్రి సంపాదించిన లక్షల కొలది ఆస్తి అంతానండి ఈ పిల్లలు నాశనం చేస్తున్నారండి ఇద్దరు పిల్లలు ఈ భోగ విలాసాలు దీంతో పడి ఫస్ట్ పడి చమట కార్చి సంపాదించేంత నాశనం చేస్తున్నారు ఏ ఇక తండ్రి ఇంకా పంపకం చేయలేదండి క్రమంగా ముసలివాడైపోయినాడు ముసలివాడైపోయి ఈ పిల్లలిద్దరికీ ఇంకా నేను ఎక్కువ బతకను కాబట్టి రేపో ఎల్లుండో పంపకం చేస్తాను డివైడ్ చేస్తానున్న ఆస్తి ఎంత అనుకున్నాడండి కానీ మరుసటి రోజు పొద్దున్నే కంఠం పట్టుకుపోయిందండి కఫవాతము కఫవాతములు బట్టి నోటెమ్మడి మాట రాలేదు ఆ వ్యాధితోనే చనిపోయినాడి ఎవరు తండ్రి ఇక చూడండి వారి శ్రాద్ధ కర్మ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరు ఉన్నారు చూడండి ఒకళ్ళ మీద ఒకడికి అసూయండి తండ్రి సంపాదించిన ఆస్తంతా నాకు రావాలను నాకు రావాలను ఇద్దరు కొట్టుకు చూస్తున్నారండి సోదరుడు సహోదరుడు పేరు కానీ కలహించుకుంటున్నారండి ఆ ఊళ్ళో పెద్దలంతా వచ్చి నా ఇల్లారా మీరు కాదు కొట్టుకోవద్దు కలహించుకోవద్దు పెద్ద మనుషులు నలుగురు వస్తాం ఈ ఊళ్ళు అందరూ పెద్ద మనుషులు నలుగురు ఏ ఈ నలుగురు మీ తండ్రి గారు సంపాదించిన ఆస్తి డివైడ్ చేస్తారు మీ ఇద్దరికి కూర్చోండి ఎక్కడ ఇద్దరికి పని మీరు ఒప్పుకుంటారా అని పెద్ద మనుషులు కాబట్టి ఇద్దరు ఒప్పుకున్నారని ఇక చూడండి వాళ్ళిద్దరు చెప్పిన వాక్యం నాయన మీ నాయనగారికి రెండు ఇళ్ళు ఉన్నాయి నువ్వు ఒక ఇల్లు తీసుకో నువ్వు ఒక ఇల్లు తీసుకో రెండు బేరువాలు ఉన్నాయి నువ్వు ఒక బేరువా తీసుకో నువ్వు ఒక బేరువా తీసుకో మీ నాయనగారు ముందుగానే ఆయన డబుల్ డబుల్గా వీళ్ళు ఎక్కడ కొట్టు చేస్తారు అని డబుల్గా పెట్టాడండి ఆయన రెండు బిందెలు ఉన్నాయి వీడికి ఒక బిందే వీడికి ఒక బిందే ఇచ్చారండి రెండు రోళ్ళు ఉన్నాయండి వీడికి ఒక రోలు వీడికొక రోలు ఇచ్చారు కానీ పెద్ద చిక్కు వచ్చిందండి రోకలి ఒక్కటే ఉందండి రోకలి వీడంటాడు నాకు రావాలి రోకలు అంటాడు వీడు నాకు రావాలని చూ ఇద్దరు కొట్టు చస్తుంటే మధ్యస్థులు ఏం చెప్పారంటే నైనా ఆ రోకలి ఇద్దరు ఎక్కడ పంచుకుంటారు ఎవరో ఒకటి తీసుకోవాలంటే వీడు ఒప్పుకోలేదండి ఎందుకంటే నాకు రావాలని వీడు నాకు రావాలని అప్పుడు మధ్యస్థులు వర్తికల్గా చేల్చండి వర్చికల్గా చీల్చి నువ్వు సగం వీడు సగం తీసుకోండి అని అన్నారండి అట్లాగే దాన్ని చీల్చేటప్పటికి వీడు పొయ్యిలో పెట్టుకున్నాడు వీడు పొయ్యిలో పెట్టుకున్నాడు అండి దాన్ని చూసారా ఇదండి సోదరత్వం తాండవిస్తున్నది ఈ విధంగా చిన్న చిన్న వస్తువుల కోసం పోటాడుతుంటే సోదరత్వం సిద్ధాంతం ఎట్లా అవుతుందని శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచించి ఇక సోదరత్వం అనేది దూరంగా తీసేసి ఆత్మ ఉపంజని చెప్పినాడు ఈ అహింసాతత్వానికి ఆధారభూతం ఇదేనండి సిద్ధాంతం అహింస బ్రహ్మచర్యం అహింసే అహింస ఎందుకు ఒకరిని హింసించకూడదు అనే ప్రశ్న వస్తే ఇదేనండి మనకి ఆధారం ఒకే వస్తువు సర్వత్రా వ్యాపించున్నది కాబట్టి ఎవరికి అపకారం చేయకూడదు శారీరం ఇది శరీర సంబంధమైన తపస్సు అండి ఇకపోతే వాక్ తపస్సు నోటితో కూడా తపస్సు ఉంది ఏమిటి చూడండి అనుద్వేగతరం వాక్యం సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యసనం వాంగ్ ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు వారిని బాధ కలుగు చేసే వాక్యాలు ఉచ్చరించకూడదండి సార్ వారికి నొప్పి కలిగేటువంటిది మనం మాట్లాడకూడదండి సార్ అనుద్వేగకరం వాక్యం సత్యం మనం చెప్పేటువంటిది సత్యంగా అసత్యంగా ఉండకూడదండి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యసనం వాంగ్ తప ఉచ్యతే ఈ నోటి తపస్సు కొంచెం జాగ్రత్తగా అందరూ అవలంబించడం చాలా మంచిదండి ఎందుకంటే అనవసరంగా శక్తి అంతా నాశనం అయిపోతున్నదండి నోటి ద్వారా పొద్దు లేచినాడంటే సాయంత్రం వరకు చెడవాగుడు ఒకటే వాగుడండి ఏమిటో మాట్లాడతాడు దానికి అర్థం లేదు ఎంత శక్తి నాశనం అయిపోతుంది పెద్దలు ఏం చెప్పినారంటే నాయన కొంత కొంతసేపు మౌనంగా ఉండు కొంతసేపు మౌనంగా ఉండు దాని వల్ల ఏమవుతుంది కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అది ఎనర్జీ అంటే శక్తి వృధా అయిపోతున్నదండి ఇంద్రియముల ద్వారా బయట అయిపోతున్నది దాన్ని కన్సర్వ్ చేసుకునే చక్కగా ఆత్మధ్యానానికి వినియోగించాలని సరే నిజంగా నోటికి కనుక మీటర్ మీటర్ పెడితే గర్రని తిరుగుతుందండి వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తే కనుక వృధాగా ఎందుకండి ఈ టైం అంతా పాడు చేయటం దానివల్ల పుణ్యమా పురుషార్థమా ఇంకా ఏదైనా భగవద్గీత చదువుకోండి చక్కని ఏదైనా ఉపన్యాసాలు వీళ్ళనిగా విన్నా ఉంటే బాగా వినండి ఇటువంటి విషయాల్లో మనం కాలం గడపాలి వృధాగా ఈ ఇంద్రియాలని చేయి చెడగొట్టుకోకూడదండి కనుక అనుద్వేగం స్వాధ్యయనం చోరీ ఏదైనా గ్రంథం చూ ఖాళీగా ఉన్నప్పుడు లక్షణంగా భగవద్గీత లేకపోతే ఏదైనా మంచి ఆధ్యాత్మిక గ్రంథం శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే నేనెప్పుడు మనస్సును ఖాళీగా పెట్టను అన్నాడు అండి శంకర భగవద్భువు కొద్దిసేపు ధ్యానం చేస్తాను ధ్యానం అయిన తర్వాత ఏదైనా గ్రంథం చదువుతాను లేకపోతే ఎవరికైనా బోధ చెప్తాను లేకపోతే మంచి ఆధ్యాత్మికమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాను ఏ లేకపోతే ఇంకేదైనా పరమార్థ సంబంధమైనవే చేస్తుంటాను అన్నాడు శంకరాచార్య శివానందలహరిలో కంచిత్ కాలము ఉపనిషత్తులో చక్కని ఒక శ్లోకం ఆత్మానం ఇంద విషయాం స్ దాని అర్థం వినండి ఈ శరీరం రథం ఇంద్రియములు గుర్రాలు మనస్సు పగ్గం బుద్ధి సారథి ఆత్మ యజమానుడుచరా ఇన్ని రథంలో చూడండి యజమానుడు పోతే సారథి పగ్గాలు గుర్రాలు రథం ఈ శరీరం చక్కగా పోల్చినారు మన గమ్యస్థానం ఏంటి మోక్షం మోక్షం గమ్యస్థానానికి శరీరం పోతుంటే ఉచ్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పండి ఈ రథంలోనండి గుర్రాలు కదా గొప్ప ఎందుకంటే లాగితే గుర్రాలు వచనలో అయిపోతాయండి చాలా లాగాలి కానీ మనస్సుకి డైరెక్షన్ ఇచ్చేది ఎవరు అన్నిటికైతే ముఖ్యం చూడండి మనస్సుకి డైరెక్షన్ ఇచ్చేది ఎవరంటే బుద్ధి మనస్సు అనేది పెద్ద గొప్ప కాదండి మనస్సు చంచలంగా ఉంటుంది బుద్ధి డిటర్మినేటింగ్ ఫ్యాకల్టీ నిశ్చయం చేస్తుందండి మనస్సు ఊరికి తెలుస్తుంది బుద్ధి నిశ్చయం చేస్తుంది ఇప్పుడు చూడండి ఒక కార్యం చెయ్యాలంటే చెయ్యాలా వద్దా అని చెప్పి మనస్సు అడిగితే బుద్ధి నిర్ణయం చేస్తుంది ఇది చెయ్యాలి లేకపోతే వద్దు అని చెప్పి డిటర్మినింగ్ చేసేటువంటి శక్తి దీనికి ఉందండి బుద్ధి కాబట్టి బుద్ధి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఈ ఉపాధిలో చూడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే బుద్ధికి పైన చూడు ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థ్యాత్మాత్మన జిశత్రు మహాబాహో కామరూపం అర్జును చెప్పినారు నాయన బుద్ధి యొక్క స్థానాన్ని తెలుసుకుని బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మను కూడా విషయం తెలుసుకుంటే ఇక బుద్ధి కంట్రోల్ చేయడం పెద్ద కష్టం లేదండి ఎందుకంటే ఇన్ఫీరియర్ బుద్ధి అన్నిటికంటే సుపీరియర్ అయినప్పటికీ బట్ ఇన్ఫీరియర్ టు గాడ్ దైవానికి ఆత్మకి కిందే ఉన్నదండి కనుక మన మన స్వరూపం ఏమిటంటే దైవస్వరూపం అది కాబట్టి బుద్ధిని మనం కంట్రోల్ చేసుకుని బుద్ధి ద్వారా ఈ ఇంద్రియాలన్నింటినీ అరికట్టాలని ఏం బుద్ధే ఎంత చక్కని ఉపాయం చూడండి బుద్ధికి లోబడిగా అనుకుంటే మనం కంట్రోల్ చేయలేవండి ఇట్స్ ఇంపాసిబుల్ టు కంట్రోల్ ఇట్ బుద్ధికి పైన మనస్వరూపం అని చెప్పి అనుకుంటే వీ కెన్ కంట్రోల్ ఇట్ ఏది బుద్ధిని మనస్సుని అన్నిటి కూడా కంట్రోల్ చేయొచ్చు చక్కని ఉపాయం ఒక అధ్యాయం నుంచి చెప్పారు బహుశా మూడో అధ్యాయం అనుకుంటాను ఏం బుద్ధేత్మానమాత్మ మహాబాహో కామరూపం దురాసదం కనుక ఈ శత్రువులు జయించాలంటే మన యొక్క యథార్థ స్వరూపం యొక్క విచారణ ఉండాలండి మనం కేవలం వీఆర్ నాట్ స్లేవ్స్ వీఆర్ నాట్ బెగర్స్ బట్ వీఆర్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ సింహాసన మీద కూర్చున్నటువంటి స్వరూపం అండి మనం సచ్చిదానందం బ్రహ్మాండం వ్యాపించినటువంటి ఎల్యూమినేషన్ ఎల్యూమినేషన్ అంటే ప్రకాశం దివ్య ప్రకాశం ఆ విషయం తెలిసి తెలియక దిగి దిగి దిగి దిగి ఆఖరికి ఇంద్రియముల కంటే దూరంగా బయట ఉన్నటువంటి శరీరంతో ఐక్యమైపోతున్నాడు శరీరం అనేది లోయెస్ట్ థింగ్ అండి ఈ ఎంటిటీ ఈ దీనిలోనండి ఈ ఉపాధిలో అన్నిటికంటే కింద ఉన్నది శరీరం శరీరం పైన ఇంద్రియములు ఇంద్రియముల పైన మనస్సు మనస్సు పైన బుద్ధి బుద్ధి ఆత్మ ఆత్మ దగ్గరికి వెళితే మోక్షం మరి వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి కింద శరీర భావన దేహ భావన కలిగి ఉంటున్నాడు కాబట్టి మనం కొంచెం కొంచెం కొంచెం కొంచెం పైకి పోయి చూస్తున్నాం పైకి పోవాలండి మన దృష్టి ఎట్లా ఉండాలి చూసండి లుకప్ ఎయిమ్ హై ఇదండి చిత్తూరులో బో ఒక బోర్డు హై స్కూల్ ఉందండి ఇది ఇప్పుడు కూడా ఉన్నట్టుంది చిత్తూరులో అక్కడ ఇదివరకు ఒక దొరగారు హెడ్ మాస్టర్గా ఉన్నారండి వారు ఉన్నప్పుడు పెద్ద బ్లాక్ లెటర్స్తో రాయించారండి గేట్ మెయిన్ గేట్ దగ్గర లుక్ అప్ ఎయిమ్ హై ఒకసారి నేను చూసి పరమానంద పడ్డా ఎంత చక్కని సిద్ధాంతం నీ దృష్టి ఎప్పుడు ఉన్నత దృష్టి ఓర్థర్ దృష్టి కానీ మానవుడి లేదండి ఇది అధో దృష్టి అండి ఇది ఇప్పుడు చూడండి అగ్ని నిప్పు నిప్పు ఎక్కడైనా వెలిగించండి ఏమవుతుంది చెప్పండి పైకి పోతుంది ఐ షాల్ గో అప్ వాడ్ అప్ వాడు అంటుంది ఏ ఊళ్ళోనే మీరు అగ్గిపొల కలిగించండి పైకి పోతుందండి సార్ నీళ్ళు ఏ ఊళ్ళోని మీరు పోసినా చోటు కిందకి పోతుందండి నేను కింద పోతాను కింద పోతాను నీళ్ళు చూచండి అగ్నిరాపహ అగ్నిలో నుంచి నీళ్లు పుట్టినాయి చూడండి దానికి దీనికి ఎంత భేదో అగ్ని ఎప్పుడు ఊర్ధంగా పోతుంది నీళ్ళు ఎప్పుడు అధోగతికి పోతుందండి సార్ నీళ్ళ మోస్తరు ఉండకూడదండి అగ్ని మోస్తరు ఉండాలి లుకాప్ హై హాయ్ పనులు మేస్త్రీల్లో కూడా రెండు రకాల మేస్త్రీలు ఉంటారండి ఒక మేస్త్రి భవనం ఇల్లు కడుతుంటాడండి ఇల్లు కడుతుంటాడు ఆ మేస్త్రి ఇవాడు చూస్తే కింద ఉంటాడు నేల మీద ఉంటాడండి రేపు ఇంకో పది రోజులు చూస్తే పరంజాలు పరంజాలు అంటే చారు వాళ్ళు మీద మీద ఎక్కుతాడండి చూడండి ఇంకొక ఆరు నెల రోజుల చూడండి ఇంకో మీద ఉంటాడు వాడు చూడండి ఈ విధంగా పైకి పోతుంటాడు ఇల్లు కట్టే మేస్త్రి ఇంకొక మేస్త్రి ఉన్నాడండి వాడు ఎవడో తెలిసినా బావి తవ్వే మేస్త్రి అండి బావి తవ్వేవాడు ఈ రోజు ఇక్కడ ఉంటాడు రేపు పాతాళానికి దిగుతాడండి ఈ విధంగా డౌన్వర్డ్ మోషన్ వద్దండి ఇది శ్రీకృష్ణ పరమాత్మ వల్ల చెప్పారు సర్గవులోకేస్ దైవ ఆసుర ఏ వచర్ఆర్ టూ డైరెక్షన్స్ వన్ నార్త్ అండ్ సౌత్ వర్ల్డ్ మీరు తిరుపతికి వెళ్ళారు కదండి తిరుపతిలో దర్శనం చేసుకున్నారు కదా ఎవరిని ఆ మూల విరాట్ని వెంకటేశ్వర్ని ఏ పటాలు కూడా చూచారు కదా వారి విగ్రహాలు వారి పటాలు ఉన్నాయి కదా అక్కడక్కడ చూడండి ఒక చెయ్యి ఇట్లా ఉంటుందండి చూ ఒక చెయ్యి ఇట్లా ఉంటుంది ఒక చెయ్యి ఇట్లా కిందకు ఉంటుందండి చూడండి ఇంతే వారిని చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది ఏమిటి ఇది అంతరార్ అర్థం ఏమిటి ఒక చెయ్యి ఎప్పుడు ఇట్లా పైకి ఉంటుందండి వెంకటేశ్వరులకి ఒక చెయ్యి కింద ఉంటుంది ఓ జరులారా దెర్ ఆర్ ఓన్లీ టూ డైరెక్షన్స్ ఇన్ ది వరల్డ్ వన్ నార్త్ వర్డ్ వన్ సౌత్ వర్డ్ నిజంగా తెలివి ఉంటే మీరు నార్త్ వర్డ్లోనే ప్రయత్నం చేయండి డౌన్ వర్డ్ మోషన్ ఎప్పుడు వద్దు అని చెప్పి మనకి హితబోధ చెయ్యటం అండి ఆ విధంగా మనం కింద సంబంధం అయినటువంటి దూరల వాటిలో ఇవన్నీ కనుక చేసినావంటే నిన్న శ్రీకృష్ణ వారి మాత్రం వార్నింగ్ ఇవ్వలేదండి ఈ మనసులో ఉండేటువంటి దోషం ఏమిటంటే చూడండి అనేక జన్మార్జితమైనటువంటి దోషాలు పాపాలు ఇవన్నీ దాంట్లో ఉన్నాయండి సార్ అది పోగొట్ట జోక్ ఊరికే ఉపన్యాసాల్లో చెప్పవచ్చేవండి మీరు కోపాన్ని అరికట్టండి ఇవి దుర్గుణాన్ని అరికట్టండి ఊరికే మాట చెప్తే కాదండి అది ఎంతో పరిశ్రమ చేసి సాధన చేస్తే తప్ప మనం జయించలేవండిది రామచంద్రుడో సీతమ్మ హనుమంతుడికి బోధించారండి సీతారామాంజనేయం ఏం చెప్పారంటే చదివించవచ్చు వేదశాస్త్రంబులు విహితం వేదశాస్త్రములు పెద్దల చేత శాస్త్రములు మనం శిక్షించుకోవచ్చు లేక స్వయంగా చదవచ్చు వివరించి బుధుల ఇలాన కల తీర్థములకే గణన్యుల బోధించవచ్చు తావచ్చు అష్టాంగ విద్యల నార్యులకు ఉపదేశించవచ్చు సాధించవచ్చు కానీ జవరికైన విజ్ఞానగతిని దేహేంద్రియములరికట్టి మనం అంతర్ముఖమునర్చి నిశ్చల సమాధినిష్ట చేసు కానీ మనస్సును ఇంద్రియాల్ని లొంగ తీసుకోవటం కష్టం అన్నారండి చూడు రామచంద్రుడు అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ప్రాక్టికల్ కోర్సులో ప్రవేశించి వార్నింగ్స్ ఇస్తున్నారండి జాగ్రత్త ప్రాక్టీస్ కనుక లేకపోతే మనస్సును నిగ్రహించడం మహా కష్టం అర్జునుడు ప్రశ్న అడిగినప్పుడు వెంటనే చెప్పలేదండి అర్జునే కృష్ణా నా మనస్సును నిలవటం లేదని అడిగినారు కంప్లైంట్ చేసినారు నేనేం చేసేది ప్రాక్టీస్ అభ్యాసం చేయని మనస్సు తప్పకుండా తీరుతుంది వైరాగ్యం కలిగి ఉండు అది వస్తువుల మీద విరాగం ఇటు ప్రాక్టీస్ ఈ రెండు సైమల్టేనియస్ చేస్తుంటే తప్పకుండా మనస్సు నిలుస్తుందని చెప్పి ఆరో అధ్యాయుల్లో మనకి హామీ ఇచ్చినారండి సార్ అభ్యాసేనతో కౌంతే వైరాగ్యేన చోహ్యతే కాబట్టి ప్రాక్టీస్ చేయాలండి అభ్యాసం చేయాలి సరే ఈ దుర్గుణము లేకపోతే ఒక రోజులో పోవండి ఒక్కొక్కరికి ఎన్ని గుణాలున్నాయో ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో నిజంగా ఆలోచిస్తే తెలుస్తుందండి ఇది దీని పేరే ఇంట్రాస్పెక్షన్ అంటారు మీరు జపము ప్రార్థన పారాయణం అన్నీ చేస్తారు కదండి చేయండి చేసిన తర్వాత మీరు లేవద్దు ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ కూర్చోండి పూజామందిరంలోనే అక్కడే కూర్చొని వాట్ సిచ్యువేషన్ ఈజ్ మై మైండ్ నా మనసు ఏ పరిస్థితిలో ఉందని ప్రతి వారు ఆలోచించండి దానిలో ఏ దుర్గుణాలు ఉన్నాయి ఏ ఏది వృత్తులు చదువుల సంస్కారాలు వాసనలు ఇవన్నీ ఉన్నాయి కొంచెం ఆలోచించండి ఒక్కొక్కటి దాన్ని పోగొట్టుకోవటానికి ఉపాయములు అన్వేషించాలండి సరే ఈ మనస్సును లొంగ తీయాలంటే శక్తి పనికిరాదండి యుక్తి యుక్తి అంటే ఉపాయం ఇప్పుడు చూడండి ఏనుగు బ్రహ్మాండ మనిషి కంటే మీరు ఎట్లో పెద్దదండి కానీ దాని తల మీద ఒక మనిషి కూర్చొని దాన్ని సవారి చేస్తున్నాడు రైట్ చేస్తున్నాడు చూడండి ఇంత పెద్ద ఏనుగు ఎంతో బ్రహ్మాండమైన బలం ఉంది కానీ ఒక చిన్న మనుషుడికి లోబడిపోయింది దేనివల్ల యుక్తి అంకుశం అంకుశం చేత ఏనుగు లోబడిపోయిందండి కనుక మానవుడు శక్తి చేత మనస్సును గెలవలేడు యుక్తి చేత గెలవాలండి ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడండి ఆ పండితులు మంచి ఆచారం శుద్ధులు పవిత్రులు కానీ భార్య తిరగబడుతూ ఉంటుందండి అప్పుడప్పుడు తిరగబడుతూ గయ్యాళిగా అరవటం కేకలయటం ఇదో జరుగుతుంటే ఇదో పండితుడు సర్దుపోతున్నాడు రేపు ఈ పండితుని యొక్క అంటే మరుసటి రోజు ఈ పండితుడు తండ్రి గారి తద్దినం వచ్చిందండి తద్దినం ఇక మామూలు రోజుల్లో అయితే ఎట్లాగో సదువుబోతున్నాడు రేపు తద్దినం కదా తద్దినం అంటే స్పెషల్స్ కొన్ని పలహారాలు ఇవన్నీ చేయాలి భక్తులు మా అతిథులను పిలవాలి వాళ్ళకి వడ్డించాలి పెద్ద ఎక్స్ట్రా కర్మాలు చాలా ఉంటాయండి మామూలు రోజుల్లోనే అమ్మగారి చేత పనులు చేయించడం బ్రహ్మప్రళయంగా ఉంది దీనికి మరి రేపు తద్దినలో ఎట్లా అని ఆలోచించాడండి కొత్త పలహారాలు చేయాలి అతిథులకు అన్నం పెట్టాలి చేయాలి ఏ చెయ్యదని ఆయనకి తెలుసు తిరగబడుతుందని ఆయనకు తెలుసు అందువల్ల రోజు రాత్రి ఊరు బయట ఆశ్రమం ఉందండి వీరు గురువుగారి ఆశ్రమం అక్కడికి వెళ్ళాడు పాహిమాం అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు ఏమయ్య మోక్షం మోక్షం కాదు ముందు మా అమ్మగారి వాషం విషయం కొంచెం ఆలోచించు రేపు తద్దినాం అమ్మగారి విషయం మీకు తెలుసు కదా తిరగబడుతుంది కదా మరి తద్దినం చేయించేది మీరు ఏదన్నా మంత్రం చెప్తే మంత్ర చేత అమ్మగారు దారికి రావాల్సిందే తప్ప నేను ఎన్ని చెప్పినా ఆమె దారికి రాదు అని గురువుగారు ఒక మంత్రం చెప్పారండి ఆ మంత్రం ఏదైతే ఇప్పుడే తెలుసుకుంటారు కానీ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి అండి రేపు తద్దినం ఏ భార్యని పిలిచాడు ఏమే రా ప్రతి సంవత్సరం మా నాయన గారు తగ్జనం పెడుతున్నాను ఈ సంవత్సరం పెట్టాలనే అభిప్రాయం లేదు అన్నాడండి భార్య ఏమన్నా తప్పకుండా పెట్టి తీరాల్సింది తిరగబడే రకం కదండి తప్పకుండా పెట్టి తీరాల్సిందే అని చెప్పి అన్నదండి సరే ఏదో నాకు పెట్టాలని లేదు తగ్జనం నువ్వు చెప్తున్నావు కాబట్టి పెడతాను కానీ మామూలు భోజనం చేయి కానీ పలహారాలు చెయ్యవద్దు అన్నాడండి కాదు భూరెలు కూడా చేస్తాను జాగ్రత్త అన్నదండి ఎంత ఆనందపడుతున్నాడో ఏం చెప్పడానికే లేదండి సరే ఏదో నువ్వు చెప్పావు కాబట్టి ఇంకా అట్లాగే చేస్తామని చెప్పి చూడండి ఉపాయం చేత లాక్కొచ్చాడండి చూడండి లేకపోతే నువ్వు చెయ్యంటే గౌరవ మూసుకో ఉంటుంది అంతే ఒకటే మాట కనుక మనస్సును కూడా యుక్తి చేత మనం లాక్కు రావాలి కానీ శక్తి పనికిరాదండి ఏమిటి ఆ యుక్తి చెప్పండి మన యొక్క నిజస్వరూపం ఎక్కడున్నదో కొంచెం తెలుసుకోవాలి సరే మనస్సుకి లోబడి కేవలం బానిసిగా మనం వ్యవహరించి దగ్గర అడుక్కునేటువంటి వాడు లెక్కలో ఉండకూడదండి మనం ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థ్యాత్మానమాత్మ జు మహాబాహో కామరూపం దురాసదం ఈ అనేకమైనటువంటి సుగుణాలు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్క అధ్యాయంలోనండి లెక్కలేక ఇరవై ఇరవై సుగుణాలు ఎందుకండి చెప్పడం చెప్పండి ఈ క్యారెక్టర్ కన్నా సరిగా లేకపోతే మోక్షం దే ఇక్కడ ఉన్నా కూడా ఏమండి దుమ్ము కప్పబడినట్టుగానే ఉంటుందండి సార్ వి కెనాట్ సి గాడ్ వీ కెనాట్ రియలైజ్ గాడ్ ఆల్దో గాడ్ ఈస్ మియర్ అని మన స్వరూపంగానే ఉన్నా కూడా మనం తెలుసుకోలేము ఎప్పుడు ఇఫ్ అవర్ క్యారెక్టర్ ఈస్ బ్యాడ్ ఈవిల్ క్యారెక్టర్ కనుకుంటే ఏ విధమైన శుగుణాలు కనుక లేకపోతే దుమ్ము చేత అర్థం కప్పబడినట్టుగానే ఉంటుందండి అందుచేత గడ్డలు ఏం చెప్పినారు తెలుసు పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ వెల్త్ వితౌట్ చారిటీ నాలెడ్జ్ without character science without humanity or useless anad or man it's on enta takkaje marala cheptunnan politics without principles wealth without charity knowledge without character science without humanity or useless rajakee siddhantamulu enneyina unduga kaani aadhyatmikamainattu anti underground daaniki undalandi principles siddhantalu chodani gandhi gar adhe anadi ayya swarajyam ane raavata manchide gaani ee swarajyanki aadharam emidi cheppandi నైతికమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు ప్రేమ దయ పరోపకారం ఇటువంటి సిద్ధాంతాలు లేకపోతే ఒకవేళ మనం స్వాతంత్ర్యం పొందినా కూడా నిలవదండి సార్ కనుక పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ తప్పకుండా ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధాంతాలు ఉండాలి వెల్త్ వితౌట్ ఛారిటీ చాలామందికి డబ్బు ఉన్నది కానీ త్యాగ భావన లేదండి వారికి చాలా డబ్బు ఉండేందుంటే త్యాగం చేస్తేనే దానికి విలువండి ఇప్పుడే వస్తుందండి దానకాండ నేను ఇప్పుడే దాని గురించి చెప్తాను సార్ నాన్ వెల్త్ వితౌట్ ఛారిటీ నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ చాలామంది విద్యలు చదువుతున్నారు కానీ హృదయ శుద్ధి లేకపోతే భగవంతుడు సంతోషిస్తారా ప్రపంచవాసులు సంతోషించచ్చు డిగ్రీలు ఇవ్వచ్చు మనకి ఏమండి మీకు ఈ డిగ్రీ ఆ డిగ్రీ అన్ని డిగ్రీ ప్రపంచవాసులు గౌరవిస్తారు కానీ భగవంతుడు గౌరవించద్దండి మళ్ళీ ఎప్పుడు గౌరవిస్తారు వారు చెప్పినటువంటి బోధలు మనం కార్యాన్వితం చేయాలి ఏమిటి ఆ గుణాలు చెప్పండి అద్వేష్ట సర్వభూతానా సమదుఃఖ సుఖక్షమే ఎంత విశాల భావాన్ని చక్కని గుణాలన్నీ చెప్పు అవి కనుక మనం ఆచరణలో పెడితే భగవంతునికి సమీపంలోకి వెళ్ళగలం సరే వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు కాగలం కనుక నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్ క్యారెక్టర్ లేకపోతే నాలెడ్జ్ ఉండి ఏదో ఉదర పోషణార్థం కుటుంబ పోషణార్థం పనికి వస్తుందే మోక్షం పోవటానికి పనికి వస్తుందండి చెప్పండి నాలెడ్జి ఇపోతే ఆఖరి సైన్స్ వితౌట్ హ్యుమానిటీ హ్యుమానిటీ అంటే మానవత్వం సైన్స్ బాగా వృద్ధి అవుతున్నదండి రాకెట్లు ఈగట్లు అన్ని కనబెడుతున్నారు బ్రహ్మాండంగా కనబెడుతున్నారు కానీ మానవత్వం లేదు ఒక ప్రాణిని ఒక ప్రాణి మీద ప్రేమ దయ అనేది లేకుండా పోతున్నది ప్రపంచంలో ఒక దేశం ఇంకొక దేశాన్ని కబలించాలని చెప్పి చూస్తున్నది వీటన్నిటికీ కారణం ఏమిటి చెప్పినది ఈ భగవద్గీతలో చెప్పినటువంటి యూనివర్సల్ ఆస్పెక్ట్ చూడండి ఈ ఏకత్వం అనేటువంటిది భగవంతుడు అన్ని చోట్ల ఒకటే అని చెప్పి ఇప్పుడు తెలుసుకుంటారో అప్పుడు ఎవరిని కూడా బాధించరండి సరే కనుక ఈ సైన్స్ వృద్ధి కావటం మంచిదే కానీ వితౌట్ హ్యుమానిటీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదండి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ అని చూడండి ఎవరు పెట్టారో తెలుసండి నోబెల్ నోబెల్ అండి డైనమైట్ అనేటువంటి దాన్ని కనిపెట్టాడండి దానివల్ల కోర్టు సంపాదించాడండి కోర్టు సంపాదించి ఆఖరికి సర్వనాశనం అయిపోతున్నది డైనమైట్ వల్ల ఎంతమందికో అపకారం జరుగుతుందని శాంతి పీస్ ప్రైజ్ అని పెట్టాడండి ఆఖరికి చూ తను చనిపోయేటువంటి ముందుగా పీస్ ప్రైజ్ శాంతి శాంతి అన్నిటికంటే చాలా ముఖ్యం ఏదో నేను కనిపెట్టేశాను డైనమైట్ దానివల్ల అక్కడక్కడ అపకారం జరుగుతున్నది అని చెప్పి భావించి శాంతికి ఒక బహుమానం పెట్టాడండి నోబెల్ ప్రైజ్చారా కనుక సైన్స్ వృద్ధి కావటం మంచిదే కానీ ఉపయోగం కావాలి ఒక ప్రాణికి అపకారం చేసేటువంటి సైన్స్ ఇది ఉపయోగం చెప్పండి అది శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి సద్గుణములు ప్రతి అధ్యాయంలో కూడా చెప్తున్నారు ఇంకా రేపు అధ్యాయంలో కూడా చెప్పబోతారండి అది అన్నిటికంటే ముఖ్యమండి మన క్యారెక్టర్ లేకపోతే ఎన్ని ఉన్నప్పటికీ కూడా నిష్ప్రయోజనం అయిపోతుందండి ఒక పిల్లవాడు ఉన్నాడండి ఒక ఆయనకి కొడుకున్నాడు వాళ్ళు తీసుకెళ్లి చదివేశాడండి స్కూల్లో చేరుస్తుంటే హెడ్ మాస్ చర్చడానికి తీసిపోయినాడు హెడ్ మాస్టర్ గారు వాడిని పిలిచారు ఏమయ్యా బాయ్ నీకేమైనా చెడ్డ గుణాలు ఉన్నాయా అని అడిగాడండి ఎవరు హెడ్ మాస్టర్ ఏమీ లేవు అన్నాడండి దొంగతనం చేస్తావా అని అడిగాడు హెడ్ మాస్టర్ చెయ్యను అన్నాడండి ఎవరైనా తిడతావా అన్నాడు ట్టను అన్నాడు ఎవరైనా కొడతావా అన్నాడు కొట్టను అన్నారు అయితే నీకు దుర్గుణాలు ఏవి లేవనమాట ఒక్క దుర్గుణం ఉన్నదన్నాడు ఏమిటన్నాడు నిజం చెప్పటం చేత కాదు అంటే చెప్పిన అన్ని అబద్ధాలు అనమాట అన్ని దుర్గుణాలు ఉన్నాయని అర్థం లేదు ఈ విధంగా హృదయంలో కేవలం పశుప్రాయంగా అపవిత్రంగా కనుక ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి సద్గుణాలు చెప్తూ ఈ రోజు మూడు తపస్సులు కూడా చెప్పి ఇప్పుడు మనస్తపస్సు ఇది అన్నిటికంటే చాలా ముఖ్యం మన్యత్వం భావసం ఆత్మ వినిగ్రహ కంట్రోల్ ఆఫ్ ది మైండ్ ఇంద్రియములు మనస్సును కంట్రోల్ లో లేకపోతేనండి వాడికి శాంతి ఎప్పుడూ కలగదండి ఇప్పుడు అశాంతి కారణం ఏమిటి తెలుసండి మనస్సు కదులుతున్నదండి మనస్సు కదులుతుంటే లోపల ఆత్మసుఖం సరిగా అనుభూతి కావటం లేదండి మనస్సు ఎప్పుడు నిశ్చలం అయిపోయిందో ఆత్మసుఖం చక్కగా అనుభవానికి వస్తుందండి అదండి దీని కీలకం ధ్యానం అంటే ఇదే మెడిటేషన్ మెడిటేషన్ అంటే కొత్తగా దేవుణ్ణి తీసుకురావటం కాదు ఈ మనస్సును నిశ్చలం చేయటమే మన యొక్క డ్యూటీ అండి నాట్ టు రియలైజ్ గాడ్ నాట్ టు పొజెస్ గాడ్ పొజెసింగ్ ఏమిటండి దేవుడు ఇక్కడే ఉన్నప్పుడు ఇంకా కొత్తగా పొందటం కాదు ఈ మధ్యలో ఉన్న హిండరెన్స్ ఉన్న చూడండి కర్చన్ ఈ విల్ క్యారెక్టర్ దాన్ని పోగొట్టుకుంటే చాలండి సరే కనుకనే రామతీర్థుల వారండి వాంటెడ్ అనే పేపర్లో వేశాడండి వాంటెడ్ కావాలను అది చాలామంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళంతా ఏదో పెద్ద ఉద్యోగం ఉందని చెప్పి చదువుకుంటున్నారండి కావాలను అని వేశాడు వాంటెడ్ రిఫార్మర్స్ అన్నాడండి యా సంస్కర్తలు కావాలను ఇయో పిల్లలు చదువుకున్నారు సంస్కర్తలు అంటే ఏమిటి ఉపన్యాసములు బల్లబుద్ధి చెప్పటమే కదా అని చెప్పి అనుకుని కొందరు చదవటం ప్రారంభం చేశారండి వాంటెడ్ రిఫార్మర్స్ నాట్ ఆఫ్ అదర్స్ బట్ ఆఫ్ దెమ్సెల్స్ అన్నాడండి యా ఇతరులు సంస్కరించే వాళ్ళు కాదు వాళ్ళకి వాళ్లే బాగుపడేవాళ్ళు కావాలి రామదర్థుడు వాడు కావాలని నాట్ University distinctions, but victory over their local self. Adhi. Ma kya yu degree la hausarun leedu, tana manasuna jayin chukun te chaalu anu kindrashya adani. Salary, divine bliss, anad. Atmanandave di ni ke bahuma, iti jeta wa anadani. Hmm, apply sharp, not with begging solicitations, but commanding the director of the universe, your own self, anad. Obedient, obedient and raiva kandhi. మీలో అఖండమైనటువంటి ఆత్మస్వరూపం ఉన్నది కమాండ్ చేస్తూ రాయండి అని అన్నాడు చోటు వివేక్ ఎవరో రామతీర్థులు ఎంత ఆలోచించి రాసినాడు ప్రతివారు సామాన్య వ్యక్తులు కాదండి అది ఈ సోలీస్ పొటెన్షియల్లీ డివైన్ గంభీరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మస్వరూపం అన్నది నిజంగా అది కనుక తెలుసుకుంటే ఎంత ధైర్యం ఎంత బలము ఎంత సాహసం కలుగుతుందంటే చెప్పడానికి లేదండి వివేకానంద్ అదే కదా చెప్పండి వీ వాంట్ మజిల్స్ ఆఫ్ అయాడ్ నర్ట్స్ ఆఫ్ స్టీల్ అండ్ జైగాంటిక్ విల్స్ అన్నాడు మనకు కావాల్సింది ఉక్ ఇనుప కండరములు ఉక్కు నరములు అటువంటి వ్యక్తులు కనుకుంటే లోకానంతా కదిలించి వేయించనాడండి వివేకానందుని అది దేనివల్ల ఏర్పడుతుందండి నేను దేహం ఎప్పుడూ కాదని కానీ ఇట్ ఇస్ నేను ఆత్మను అనేటువంటి విషయం అనుభవానికి రావాలి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును శుద్ధం చేయడానికి అనేకమైనటువంటి సాధనలు చెప్పినారు ఇప్పుడు మానసిక తపస్సు కూడా పూర్తి చేసినారు ఇకపోతే చదు ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా ఇప్పుడు చివరి భాగానికి వస్తున్నాం కాబట్టి భగవద్గీతకి ఏ సంక్షేపంగా మనం విచారణ చేస్తే ఈ సాధనలన్నింటినీ కూడా ఆరు సాధనలుగా డివైడ్ చేయొచ్చండి భగవద్గీతలో ఉన్న సాధనలు కూడా కూలంకషంగా మనం విచారణ చేస్తే ఆరు సిక్స్ వెరైటీస్గా మనం డివైడ్ చేయొచ్చు ఈ సాధనలన్నిటిని ఎందుకంటే రేపు ఒక అధ్యాయమే కాబట్టి ఈ సాధన గురించి వాళ్ళు తెలుసుకోవటం చాలా మంచిదండి దీనిలో విచిత్రం ఏమిటంటే ఈ ఆరు సాధనలో ఏ అన్ని ఇంగ్లీష్లోనండి అని మొదలు పెడతాయండి డి అనేటువంటి అక్షరం అంతా మొదలు పెడతాయి కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే డి పవర్ ఆఫ్ సిక్స్ అన్నారండి ఇప్పుడు చెప్పబోయే సాధనలు డి పవర్ ఆఫ్ సిక్స్ ముందు పేర్లు చెప్తాను వినండి డెడికేషన్ డివోషన్ డిసిప్లిన్ డిస్క్రిమినేషన్ డిస్పాషన్ డిటర్మినేషన్ అన్ని డితో మొదలు పెట్టినవి చూడండి కనుక డి టు ది పవర్ ఆఫ్ సిక్స్ అంటారు అది ఈ ఆరు గనక జ్ఞాపకం పెట్టుకుంటే విధంగా నిత్య జీవితంలో ఇది సాధన చేస్తే మనం తరించిపోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కటి వివరిస్తాను డెడికేషన్ మొట్టమొదటి గీత దీంతోనే ప్రారంభిస్తుందండి అర్జునుడు డెడికేషన్ అంటే ప్రపత్తి చూడండి గురువు యొక్క కాళ్ళ మీద పడ్డాడండి అర్జునుడు చూడండి ఇదండి భక్తి భక్తి కనుక తీవ్రంగా ఉంటే ప్రపత్తి అవుతుంది అన్నదికేట్ అవర్ సెల్ఫ్లీస్టర్ అది గురువుకి మనం ప్రపత్తి అంటే టు డెడికేట్ అవర్ సెల్స్ పరం బెరుగా అని అనాలండి అర్జునుడు ఆ విధంగా చేసినాడు చూ స్వాధిమాం త్వం ప్రపన్నం అని చెప్పలేదండి రెండవ అధ్యాయంలో నేను శిష్యుడిని మీరు గురువులు ప్లేస్ కమాండ్ అన్నారు ఇది చాలా అవసరం అండి గురువు అప్పుడు చాలా సంతోషిస్తాడు సంతోషించి చక్కగా బోధలని బ్రహ్మాండంగా చెప్తుంటారు కాబట్టి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి చెప్పండి సాధకుడికి డెడికేషన్ నెక్స్ట్ డివోషన్ భక్తి పరమాత్మ మీద గురువు మీద శాస్త్రముల మీద తన ఎంతో విశ్వాసం ఉండాలండి ఫైత్ ఫైత్ లేకుండా విశ్వాసం లేకుండా మానవుడు ఉన్నతిని పొందలేడండి ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఫెయిత్ వర్క్స్ వండర్స్ ఇప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళారండి ఏముంది అక్కడ రాయ్ ఉన్నది మీరు రాయ్ అని చెప్పి ఎప్పుడైనా అనుకుంటున్నారా లేదు కదా శాంతం శాంక్టోరియం మహాపవిత్రమైనటువంటి దైవ సాన్నిధ్యం అని చెప్పి మీరు దండాలు పెడుతున్నారు అక్కడ చూసారు యద్భావం తద్భవతి మన యొక్క భావం ఎట్లా ఉందో అక్కడ ఫలితం అట్లాగే ఉంటుందండి కనుక డివోషన్ ఆ భగవంతుని ఇలా అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండాలి ఇది రెండవ క్వాలిఫికేషన్ ఏడు చెప్పండి మొదటిది ప్రపత్తి డెడికేషన్ రెండవది డివోషన్ మూడు డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ప్రతిరోజునండి ఉదయం కొంచెం ముందుగా లేవటం స్నానాలు ఇవన్నీ చేసుకోవటం తర్వాత ఏదైనా జపం పారాయణం పూజ చేయటం ఏదో భేదాలకి మన శక్తిగల ఏదైనా అన్నదానం ఏదైనా ఇంకా ఉపకారం ఏదైనా సంథింగ్ ఏ పుణ్యమును సంపాదించే కార్యక్రమాలు చేయాలండి దీని పేరు డెడికేషన్ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ మూడే కదండి మన డెడికేషన్ డివోషన్ డిసిప్లిన్ డిస్క్రిమినేషన్ వివేకం చూ ఏది సత్యమో ఏది అసత్యమో అందరికీ తెలియదు ఇప్పుడు చూడండి ప్రపంచం అంత సత్యంగా కనిపిస్తున్నది నిద్రపోతే ఎక్కడుంది ఈ ప్రపంచం చూడండి మనం కట్టుకున్న మేడ ఎక్కడికి పోయింది నిద్రలో చెప్పండి అక్కడ లేదు కదా స్వప్నంలో ఇంకొత్త మేడ ఇంకొక కొత్త మేడ వస్తుందండి ఆ మేడ ఇక్కడ లేదు ఈ మేడ అక్కడ లేదు సుచర్ ఈ విధంగానండి ప్రపంచం అనేది చంచలంగా కనిపిస్తున్నదండి అది దీని పేరు డిస్క్రిమినేషన్ మన నిజస్వరూపం ఏమిటి హూయా మై చూడండి అనేటువంటి విచారణ చక్కగా చేయాలని ఏ అయిపోయిందండి డిస్క్రిమినేషన్ డిస్పాషన్ డిస్పాషన్ అంటే వైరాగ్యం సుచర్ వైరాగ్యం కనుక లేకపోతే మనస్సు అన్ని బహిర్ముఖంగా పరిగెత్తుతూ ఉంటుంది అంతర్ముఖం కాదండి ఇది కాబట్టి వైరాగ్యం చాలా ముఖ్యమని శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పారు ఆఖరి చేయటంటే డిటర్మినేషన్ డిటర్మినేషన్ పట్టుదల అది ఏమైనప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఐ మస్ట్ రియలైజ్ ఇన్ దిస్ వెరీ బర్త్ అది ఈ జన్మలోనే నేను సాక్షాత్కారం పొందాలని తీవ్ర ప్రయత్నం మానవుడు చేయాలండి డోంట్ పోస్ట్ ఫర్ అదర్ బర్త్స్ తర్వాత తర్వాత ఇంకో జన్మ ఇంకో జన్మ అని మరల తల్లిగర్భంలో పడకుండా చూడే ఉపాయములు మనం ప్రయత్నం చేయాలనిపిస్తారా కానీ దీని పేరు డిటర్మినేషన్ పట్టుదల బుద్ధుడండి ఎప్పుడు రాజ్యం వదిలి వెళ్ళాడో మీకు అందరికీ తెలుసు కదండి ఎప్పుడు వెళ్ళింది మంచి యవన చూడు మంచి యవన అప్పుడే ప్రాదుర్భవిస్తున్నది వెళ్ళాడండి చూ సుందరమైన భార్య సుందరమైన బిడ్డ చూ ఎన్నో సంపదలు ఎన్నో వైభవాలు అటువంటి టైంలో వెళ్ళాడండి బుద్ధుడు వెళితే ఆ రియాక్టివ్ పవర్ ఎంత టెరిబుల్గా ఉందంటే ఈ చెంప ఆ చెంప వాయించేటట్టు కొట్టిందండి ఎవరు మారుడు మారుడు అంటే మన మన్మధుడు అంటాను చూడండి వాళ్ళ బౌద్ధ మతంలో మారుడు అంటారు ఆ మారుడు అంటే ఎక్స్పార్టీ లీడర్ ఆ కామ అంటాను చూడండి అది బాగా తిరగబడిందండి తిరగబడేటప్పుడు పాపం ధ్యానం కుదరటం లేదండి వారికి ఎంతో ప్రయత్నం చేసినారు కానీ మారుడు జయిస్తున్నాడు అండి యొక్క ఉపాయములు ఇవన్నీ కూడా కింద పడిపోతున్నాయండి అప్పుడు ఏం చేసినాడు తెలుసండి ఒక రిజల్యూషన్ ఒక డిటర్మినేషన్ చేశాడండి పట్టుదల ఏ ఈ ఆసనం నుంచి నేను లేవను ఏవైనా సరే శరీరం కృషించి పోవుగాక కండలన్నీ కరిగిపోవుగాక నేనిక్కడి నుంచి మాత్రం లేవను నిర్వాణం అనేటువంటి సాక్షాత్కారం పొందే వరకు నుంచి కదలను అని ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశాడండి చూడు ఇహోసనే శరీరం అంతా కూడా కరిగిపోయి శిథిలం అయిపోగాక ఐర్ నేను ఇక్కడి నుంచి లేవనం తీవ్రమైనటువంటి ఒక ప్రతిజ్ఞ డిటర్మినేషన్ చేశాడండి అప్రాప్ోజం బహుకల్ప దుర్లభం నైవాసే ఈ కణించిన కాయం అంటే శరీరం కదిలించను ఆ దెబ్బతోనండి ఎక్స్ లీడర్ వణికి ఎవరు మారుడు గడగడ వణికి వీరికి దారి ఇచ్చాడని చూడండి ఓడిపోయినాడు దాసోహం అనేసినాడంటే ఎవరు మారుడు మన్మధుడు అక్కడే జయం కలిగిందండి వారికి సరే ఎన్ని రోజులు ఎన్ని నెలలు పాపం కష్టపడ్డా కూడా జయం కలగలేదండి ఒక్క డిటర్మినేషన్ ఒక పట్టుదల వల్ల ఆయన సాహసం వల్ల ధైర్యం వల్ల కలిగిందండి వారికి కనుక పిరికి పందలు ఇక్కడ పనికిరారండి నాయమాత్మ బలహీనైన లభ్య దుర్బలుడి చేత ఈ ఆత్మ పొందబడదండి ధైర్యం నిశ్చయాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేయాలండి కనుకనే ఆఖరి ఏంటి డిటర్మినేషన్ చూచారు మళ్ళీ ఒకసారి అన్ని చెప్తాను డెడికేషన్ డివోషన్ డిసిప్లిన్ డిస్క్రిమినేషన్ డిస్పాషన్ డిటర్మినేషన్ ఈ ఆరు సాధనలు కనుక మన నిత్య జీవితంలో ఆచరణలు పెడితే నిజంగా భగవద్గీత అంతా కూడా ఆచరణలు పెట్టినట్టేనండి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దానం ఈ దానం చెప్పిన తర్వాత ఇంకొక శ్లోకం చెప్పింది విరమిస్తున్నాడు అధ్యాయం దానం చాలా మంది చేస్తుంటారే కానీ పద్ధతులు తెలియటం లేదండి మూడు రకముల దానం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ సాత్విక దానం రాజసిక దానం తామసిక దానం సాత్విక దానం అంటే చూడండి ఎవరైనా ఇప్పుడు మీరు దానం చేశారనుకోండి ఎవరో వచ్చి మిమ్మల్ని అడిగారు ఎందుకు దానం చేశారని అడిగితే వీడేం చెప్పాల్సి వచ్చండి ఇట్ ఈస్ మై డ్యూటీ నా కర్తవ్యం కాబట్టి నేను చేసినాను ఇది నా ధర్మం కాబట్టి నేను చేసినాను అంతేనండి మనం చెప్పాల్సింది అంతేగాని పేరు ప్రఖ్యాతుల కోసం ఇంకా దీనికోసం కాదు అది రజోగుణ సంబంధం దానం అండి ఏది అడ్వర్టైజ్మెంటు పేరు ప్రఖ్యాతులు ఇదంతా రజోగుణ సంబంధం అయింది రాజసిక దానం వీడు ఏమన్నా తెలుసు అండి దాతవ్యమితి దానం దాతవ్యం నా జీవితంలో ఏదో పుణ్యం కట్టుకోవాలి కదా కొందరు వివేకానంద చెప్పినారండి ఇప్పుడు ఎవరైనా బీదవాడికి డబ్బు ఇచ్చారనుకోండి తీసుకోవాలని చెప్పట విసిరి ఎవరు వివేకానంద తీసుకోవాలి అని చెప్పి నేను తానేమో పెద్దగా అంతస్తు ఆ బీదవాడేమో కింద అంతస్తు మీరు అనుకోబాకండి ఆ బీదవాడు లేకపోతే దానం చేసిన పుణ్యం మీకు ఎట్లా వస్తుంది అని నిలదీసి అడిగాడండి ఎవరు వివేకా ఆ బీదవాడు ఉండబట్టే కదా మీకు పుణ్యం వస్తున్నది సపోజ్ బీదవాడు లేడనుకోండి చిన్న దృష్టాంతం మీ ఇంట్లోనండి రాత్రి భోజనం చేశారు అన్నం మిగిలిందండి మిగిలితే పొద్దునికి పాచిపోతుంది సరే ఆ అన్నం ఎవరికి పెట్టాలి ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు బీదవాడు ఎవడైనా వస్తాడేమో పెడదామో అని చెప్పి మీరు కాచు ఎవరు రాకపోతే అకస్మాత్తుగా ఎవడైనా భీదవాడు వస్తే మీరు ఎంత ఆనందిస్తారు చెప్పండి ఎంత ఆనందిస్తారు పుణ్యములు సంపాదించే భాగ్యం వాడు మనకి ప్రసాదించాడు చూచారా కనుక వీరు గొప్ప దానం చేసేవాడు గొప్ప అని చెప్పి ఇప్పుడు అనుకోబాకండి నిజంగా తీసుకునేవాడు లేకపోతే వీడి గొప్పతనం ఏమిటి వీడి పుణ్యం ఏమిటండి పుణ్యానికి అవకాశం ఇచ్చినాడు కాబట్టి చూడండి దానం చేసేవాడు పెద్ద గొప్ప అహంకరించకూడదండి దాని పేరు సాత్విక దానం అనుపకారణే కాలే చానం సాత్విక ఇది సాత్విక దానం చూచారా ఎవరైనా దానం చేస్తే ఎందుకు చేసావని అడిగితే నా కర్తవ్యం ఆ ధర్మం అని చెప్పాలని దానం చేసినందు వల్ల డబ్బు తగ్గదండి అదొక దానం చేసినందు డబ్బు తగ్గిపోతుంది అని ఎవరైనా అనుకుంటే అది సరైనటువంటిది కాదండి కంటలు చెప్తున్నార ఇఫ్ యు గివ్ అ ఛారిటీ ఎట్ ది డోర్ గాడ్ విల్ రిటర్న్ ఇట్ ఫ్రమ్ ది విండో విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు అంటే వీరు గనక ద్వారంగుండా ఒక రూపాయి ఎవరకైనా ఇస్తే రూపాయి పావల కిటికీలో నుంచి పొట్లం கட்டி కింద పడుతుందంటండి ఎంత చక్కగా చెప్పారు ఇది మళ్ళీ చెప్తున్నాను ఇఫ్ యు గివ్ అ ఛారిటీ ఎట్ ది డోర్ గాడ్ విల్ రిటర్న్ ఇట్ ఫ్రమ్ ది విండో విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు దానం చేసిన వాడికి ఏమీ తగ్గదండి ఇది ఆ ఇంకా పుణ్యం అధికం అవుతుంది అన్నది కనక రాజసిక సాత్విక దానం అంటే ఎందుకు చేశావు అడిగితే ఇట్ ఇస్ మై డ్యూటీ నా ధర్మం అని చెప్పాలి ఇక రాజసిక దానం ఏమిటి అంటే రజౌగుణ సంబంధం ఎవరైనా దానం చేస్తే పేరు ప్రఖ్యాతుల కోసం తన పేరు అందరూ పది మంది అనుకోవాలని చెప్పి అనుకుంటాడని చాలా ఎత్తు ప్రత్యుపకార్యవానం రాజసంస్మృతం కష్టపడుతూ ఏమో డబ్బు తగ్గిపోయిందని ఏడుస్తూ ఇట్లా ఇచ్చి రాజసిక దానం అది పెద్ద విలువ లేదు ఇక తామసిక దానం చెప్పవలసిన పని ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఒక మహామంత్రం చెప్తున్నారు గొప్ప మంత్రం ఏ దాని పేరు ఓం తత్ సత్ అంటే ఓం తత్ సత్ అంటే ప్రణవం ప్రణవం ఎవరి పేరు నిరాకార నిర్గుణమైనటువంటి పరమాత్మ యొక్క నామధేయం సుచే ఇప్పుడు ఎవరినైనా పిలవాలంటే పేరు ఉండాలి కదండి సాకారమైనటువంటిది రాముడు కృష్ణుడు విగ్రహాలు మూర్తులు ఇవన్నీ మనం పిలుస్తున్నాం నిరాకారమైనటువంటి పరమాత్మను పిలవాలంటే చెప్పండి కనుక పెద్దలు దానికి అకార ఉకార మకార అర్థమాత్రలతో కూడినటువంటి ఒక సిలబల్ ఏం ప్రణవ్ ఆ ప్రణవాన్ని సృష్టించినారు మహాపవిత్రమైనటువంటి దాంట్లో ఓం అది సత్ సత్ అంటే నాశరహితం తత్ అంటే ఆ ఆ ప్రణవం ఆ భగవంతుడు వాడు శాశ్వతం ఓం తత్ సత్ అనేటువంటి మహామంత్రం ఏ గ్రంథం మొదలుపెట్టినప్పటికి ఏ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ హరి ఓం తత్ సత్ అంటుంటారు ఏ కార్యక్రమం అయినప్పటికీ దీంతోనే ప్రారంభిస్తారని ఈ మంత్రానికి గొప్ప విలువ ఇచ్చినారండి శ్రీకృష్ణ పర్వత ఇదంతా చెప్పిన తర్వాత ఆఖరికి ఒక శ్లోకం చెప్పి విరమిస్తున్నారు ఈ అధ్యాయం ఏమిటంటే జాగ్రత్తగా ఉండిన ఆయన ఈ కార్యక్రమాలు చేయటం పెద్ద గొప్ప కాదు ఈ సాధనలు చేయటం పెద్ద గొప్ప కాదు చేసేటప్పుడు శ్రద్ధతో చేస్తున్నావా అది ముఖ్యం అశ్రద్ధ అశ్రద్ధయా హతం దత్తం తపస్తం కృత అసతిదే పార్థ నేతో శ్రద్ధ లేకుండా చేస్తే చెయ్యని దానితో సమానం ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో మీరు కష్టపడి ఎంతో చేశారనుకోండి శ్రద్ధ కలవకపోతే చెప్పండి ఒకరింటో జరిగిన విషయం చెప్పి నేను పూర్తి చేస్తున్నాను ఒక ధనవంతుడు పురోహితుడిని పిలిపించి సత్యనారాయణ పూజ ప్రారంభం చేశాడు ఇంట్లో సత్యనారాయణ పూజ లక్షలు ఉన్నాయండి ఆ పురోహితుడు వచ్చి సత్యనారాయణ పటం పెట్టి పూజ మొదలు పెట్టాడు అండి మొదలు పెడితే ఈయన గారు అక్కడ కూర్చున్నారు ఏ ధూపం అన్నాడు ధూపం అంటే పదహారు ఉపచారములు ఉంటాయండి దేవుడికి ఈ ధూపం ధూపం అంటే అగరత్తులు వెలిగించాలి ఇంట్లో కావాల్సిన అగరత్తులు ఉన్నాయండి కానీ ఈయనకి బలి సోమరండి ఈయన అటు పోయి తేవటానికి బద్దకం చేత ఏమండి పూజారి గారు పురోహితుడు గారు కంటిన్యూ చేయండి ఏదో చేసేయండి వారు ఏం చేస్తారు ఈయన వెళ్ళకపోతే అగరత్తులు తేకపోతే ఏం చేస్తారు చెప్పండి ధూపార్థం అక్షతాన్ సమర్పయామి అనేసాడండి ఆయన ధూపం బదులు అక్షంతలు వేసేస్తున్నానని పూజలు వేసేశాడు తర్వాత నైవేద్యం కావాల్సిన చేశాడు పులహారం ఇంట్లో దానికి తేవటానికి బర్తకం చేత పురోహితుడు గారు కొనసాగించార్థం అక్షతాన్ని సమర్పయామి అనేసాడు ఈ విధంగా పూజ అంతానండి పదహారు ఉపచారములు అక్షంతలతోనే పూర్తి అయిందండి పూజ అంతా అయిన తర్వాత ఆయనకి దక్షిణ ఇచ్చి పంపించేశారు భార్యకి కష్టం వేసిందండి భగవంతుడు ఇంత సంపద ఇచ్చినాడే పలహారములు ఉన్నాయే అగరవత్తులు ఉన్నాయే కర్పూరం ఉంది పండ్లు ఉన్నాయి ఏమి దేవునికి పెట్టకుండా అన్ని అక్షంతలు అక్షంతలతోనే పూర్తి చేశారని ఈయని సరైన పాఠం బోధించాలని చెప్పి కాచు కూర్చుందండి ఎవరు భార్య సరే పూజంత అయిపోయిన తర్వాత భోజనానికి వచ్చాడండి వంటశాలకి ఎవరు ఈ ధనవంతుడు వచ్చి కూర్చున్నాడు పేట కూర్చున్నాడు ఇక భార్య విస్తరు వేసిందండి వేసి అన్నార్థం అక్షతమర్పయామి అన్నం బదులు అక్షంతలు పెడుతున్నాను అని పెట్టేసిందండి పూని ఏమైనా కూరబెడుతుందేమో అనుకున్నాడండి శాఖ అర్థం అక్షత సమర్పయామి చుట్టూ అక్షంతలు పెట్టేసిందండి తినండి మహానుభావ తినండి అని ఏమైతే ఏమండి దేవుని పూజకి ఆ విధంగా మీరు చేసినారే మీ పూజకి మాత్రం అన్ని కరెక్ట్గా ఉండాలా తప్పు కదా మీరు చేయటం శ్రద్ధతో చేస్తే కానీ అది పూజ కాదే సాక్షాత్ భగవంతుడు సత్యనారాయణ ఎదురుగుండా ఉన్నాడనే భావన ఉన్నాడు ఇటువంటి పనులు చేస్తాడా అని మందలించిందండి సరే ఈసారి బాగా చేస్తాను ఇప్పుడు వడ్డించమన్నారండి చూచా ఈ విధంగా చేయని దానితో సమానం అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కని శ్లోకం అశ్రద్ధయా అని ఈ పవిత్రమైనటువంటి అధ్యాయం శ్రద్ధాశ్రయగయోగం శ్రీకృష్ణ పరమాత్మ సమాప్తం చేసినారు హరి భవనా భవనా మారోమములూ నీచ జా మంగళరమణీనా మారోమములూ నీచ జ